గ్లోరీ సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా ప్రేజ్ దార్డ్ చేస్తారు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి తద రవి బ్రదర్ పాట పాడతారు మనం స్టార్ట్ చేసుకుందాం ప్రోగ్రాము ప్రేజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు మన రికార్డ్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ పవర్ ఆఫ్ కల్లం బైబిల్ మినిస్ట్రీస్ సో ఈ రోజు మన కార్యక్రమంని ప్రార్థనతో ప్రారంభించుకుందాము ప్రతి ఒక్కరము సిద్ధపాటితో ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం ధ్యానించటకు మనకు జరిగినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములను ప్రభు చెంత పంచుకోనటానికి ఇది సాక్ష్య వేదికగా మనం ఈరోజు వాడుకుందాము డోరీ సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రార్థన చేయండి సరే స్తోదరం పరిశుద్ర మహిమాల రజానికి వందనాలు తండ్రి ఏసుక్రీస్ రజానికి వందనాలు తండ్రి ఇక్కడ నేను ఆములు ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటాను ఈ నాం పటికల కూడినం దేవా ఏసు రజాని ఎక్కి స్తోత్రం దేవా దినమంత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లేఖలో నిలబెట్టిన దేవానికి పొందాం ఏసుకృష్ణాని ఎక్కి స్తోత్రం దేవా మరి ఈరోజు మరి వాక్యం మీరే మా మాట్లాడండి సాక్షుల ద్వారా మీరు మహిమ పొందండి దేవా దేవానికి పరిశుధాత్మ సహాయం మీరు మాకు దయచేయండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా మీరే మా అతను మాట్లాడి నినామానికి స్థుతి ఘనత మహిమ చెలిస్తూ ఏసుకృష్ణ వచ్చు నాం తండ్రి అమ్మేజ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ రవి బ్రదర్ సిస్టర్ ప్రెసిరా ప్రేజ్ ద లాడ్ మీరు పాట పాడండి నీ దయలు నీ కృపలు కాచితి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము ని ఆత్మత నను నిమ నిసేవల ఫలిం పగా దేవా దేవా నిదయలు నీకృపల కాచితి కాలము నిదయలు నీ నీడలు దాచుమయా జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓదార్పువైనా చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు సించినావు ఓ దార్పువైనా చెంత నీవే ఉండినావు నాకన్నీరు నీ కవితలు రాసించినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ పాడనయా నీవేనా మార్గము నీవెనా సత్యము నీవేనా జీవము నీవే నా సర్వము నా మనసు తీరని పాడిపోయిన దేవా నీ దయలు నీ నీడలు ఆచితి వివ్రతకాలము నీ దయలు నీ కృపలు దాచుమయా జీవితాంతము యోగ్యతయో లేని నాయ నీ కృప చూపీతీ వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైవీ యో తయో లేని నాయడ నీ కృప చూపేతివీ వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివీ నీ చిత్తమే నాయందు ఎందు నెరవేర్పాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని ఏ నిండెను ఆశతో నే పాడదీ గీతం నీవెనా తోడుగా నీవెనా నిడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చెయ్యి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలు నీ కృపలు చితి వి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలు ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలు కాచితి గత కాలము నీ దయలు నీ ప్రేమలు దాచుమయ జీవితాంతము అరలి థ్యాంక్ యూ ఇస్తారు ప్రైజాల్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజా ఈరోజు మనము వర్షి పవర్ సెవెంటీన్ హండ్రెడ్ ఈ ఇంత వరకు దేవుడు మనల్ని కాచి కాపాడిండు ఈ ప్రోగ్రాం అంతట్లో కూడా ఈ ప్రేయర్ సర్వీస్ నిర్విఘ్నంగా దేవుడు కొనసాగించడానికి కృప చూపించిండు ఈరోజు మనము వాక్యం అనంతరము మన ఫీడ్బ్యాక్ దీనివల్ల ఈ ప్రోగ్రామ్స్ ఈ ప్రేయర్ సర్వీస్ వల్ల మనం ఏ విధంగా లాభపడ్డాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాము దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించిండు పరిశుధాత్మ యొక్క తోడు మనకి ఏ విధంగా ఉంది అనేది మనం అందరము ఒకరితో ఒకరు పంచుకోనటానికి ఈ యొక్క సమయం మనం ఉపయోగించుకుందాము ఆ ముందుగా అయితే చంద్రశేఖర్ బ్రదర్ వాక్యంకి షేర్ చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నాం చంద్రశేఖర్ బ్రదర్ మీరు వాక్యం పంచుకోండి పరశుద్ధుడ తండ్రి మీకు పొందాలైనా మహోన్నతుడేవా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఎంతవరకు మీరు మాకు సహకులు నడిపించినారు ఇన్ని సంవత్సరాలు ఇంటి దాని ఇన్ని దినములు అటు బట్టి మీకు ఎంత కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావం ఈ యొక్క వందల దినానికి ప్రభు నడిపించినారు అనేకమైన విషయాలు మాకు బయల్పరిస్తున్నారు అనేక మందిని తరబి చేసినారు ప్రభు వాటన్నిటిని బట్టి మీకు ఎంత పొందాలు ప్రభుత్వ ఎప్పుడు కని విని ఎరగని విధానంగా మీరు మమ్మల్ని దర్శించారు మాతో మాట్లాడారు మమ్మల్ని బలపరిచినారు విజీవింపజేసారు ప్రవ్వ అనారోగ్యాలను కొట్టివేసినారు స్వస్థతలు దయచేసినారు దుష్ట శక్తుల్ని ప్రవ్వ గదించినారు ప్రవ్వ ప్రతి అక్కర్లు కొడతలు తీర్చింత మమ్మల్ని ప్రభ మీ అందరు ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించడానికి మీకు ఎంతో మననాన్ని ఈ సాయంత్రాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీకు నడిపింపు మాకు అందరికీ ప్రతి ఒక్కరు వీటిని గ్రహించి ప్రకారంగా జీవించి అనుభవపూర్వకంగా ప్రకటించే సాక్షి బిడ్డల నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరుశుధనామా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ కొన్ని నెలల నుండి మనము ఈ యొక్క నాజీలు చేయబడ్డ జీవితము అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము ఈరోజు చివరి దశ నాజీలు చేయబడ్డ జీవితంలోని చివరి దశ ఏంది అనేది మనం చూడబోతున్నాం దానికంటే ముందు క్లుప్తంగా కొన్ని విషయాలు ప్రభు మనకు ఎంత కాలంతో నిన్నాడు ఇంతమందిని నడిపించినాడు ఎంతమందికి అవకాశాలు ఇచ్చాడు ముఖ్యంగా కేవీపీఎం అనేది ఇదొక ఇదొక స్థలం ఇదొక రణరంగం అని కూడా మనకు తెలుసు ఇది ఒక సంఘం అని కాదు ఇదొక చర్చ అని మనం ఎప్పుడు చెప్పాము ఇది కేవలం ఒక సహవాసం అని కూడా మనం చెప్పాం ఇది ఒక యుద్ధము కేవీపీఎం అనేది ఒక యుద్ధం అన్న విషయం మనం ఎన్నిసార్లో ముఖ్యంగా కల్లం బైబిల్ ప్రవచన పరిచర్య ఇది ప్రవచనాలకు సంబంధించిన పరిచర్య ముఖ్యంగా కానీ ఎంతమందికి ఆయక యొక్క ప్రవచన వరము ఉంది అనేది మనం గ్రహించాల ఆముస గ్రంథాలను మనం అనేక పర్యాలు జానిస్తుంటాం నేను అనుకుంటాం గూడవ ధ్యానంలో ప్రభు తాను సంకల్పించిన వాటి అన్నింటినీ తన దాసులైన ప్రవక్తలకు బయల్పరచకుండా ఏది చెయ్యడి లోకంలో కాబట్టి అబ్రాహ్మణకు చెప్పకుండా ఇవన్నీ చేస్తానా అంటే సుదమ్మ గుమరా మీద తన కోపాన్ని చూపించక ముందు మాట ఇది అంటే ఎంతగా అబ్రా తన్ని ప్రేమిస్తే దేవుడు ఆ విషయాన్ని అతనికి చెప్పాలని ఆశపడతాడు కాబట్టి ఇది అనేక పర్యాలు నేను ఈ పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ లో కూడా ఈ ప్రశ్న రైజ్ చేసిన ముఖ్యంగా ఈ లోకంలో రాబోవు ఉపద్రవం పైగా ఫలాని సంఘం యాజకులుగా ఉన్న నువ్వు సంఘం మీదకి రాబో ఉపద్రవాన్ని నీకు చూపించిండా దేవుడు నీకు చూపించకుండా ఏమన్నా చేసిండ ఒకవేళ నీకు చూపించకుండా ఏమైనా చేస్తుందంటే నీలో ఏదో ఒక లోపం ఉంది అంటే నీ సేవా జీవితము నాజీలు చేపడ్డ జీవితం కాకపోవచ్చు లేక నువ్వు ఆయనకి సంపూర్ణంగా సమర్పించబడిన జీవితం ఉండకపోవచ్చు నీ జీవితంలో ఏదో ఒక వెలితీ ఉండొచ్చు కొరత ఉండొచ్చు ఒక ప్రశ్న జీవితం ఉండొచ్చు కాబట్టి వాటిని పరిశీలించుకుంటేనే కానీ వ్యక్తిగతంగా ఒకసారి కూర్చొని రహస్య గదిలకు వెళ్ళిపోయి తలుపులు వేసుకొని బయట నుంచి తాళం వేయించేసే కానీ నీకు ఆ యొక్క అవకాశం దొరకదు అన్నట్టు లేకపోతే ఏమవుతుందంటే అనేకమైన నెపములతో మనం జీవిస్తూ ఉంటాం క్రైస్తవ జీవితం అంటేనే నెపంలో కలిగిన జీవితం సొడ్డులు అంటాం మన భాషలు ఇక్కడ కాబట్టి ఎప్పుడైతే నువ్వు నెపములు చెప్తున్నావో అంటే నువ్వు అబద్ధింపు నును అన్నట్టు ఎందుకంటే నెపములన్నీ అబద్ధాలు అన్నట్టు అవి ఒక రకంగా చూడడానికి సత్యంగానే ఉంటాయి కానీ అవన్నీ అబద్ధాలన్నీ మనం గ్రహించగలం అన్నట్టు కాబట్టి నాజీలు చేయబడ్డ జీవితంలో ఇవి ఆత్మీయ దశలు అని మనకు తెలుసు ముఖ్యంగా పౌలు కూడా ఈ విషయాన్ని హెచ్చరిస్తుంటాడు ఏంటంటే రక్షణ అనుభవం పొందిన నువ్వు కొత్త చేయబడ్డ జీవితంలోని దశల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం కొన్ని నెలల నుండి పౌలు హెచ్చరించిన విధంగా రక్షింపబడ్డ వారు పసిపిల్లలు కానీ పసిపిల్లల్ని ఎవరు యుద్ధానికి పంపరు కాబట్టి క్రైస్తవ జీవితంలో క్రొత్తగా జన్మించిన వారు బాప్తిజం పొంది ప్రభు కొరకు వారు తరబేదు పొందుతూ అనుదినము బైబుల్ ధ్యానంలో ఉంటూ ప్రార్థనా జీవితంలో ఉంటూ ఉపసన్ ఉంటూ కొరకు కనిపెట్టుకునే వాళ్ళు వాక్యంలో బలపడి స్థిరపడ్డవారు అప్పుడు యుద్ధానికి సిద్ధపడతారు పరిశుద్ధాత్మాభిషేకం లేకుండా ఎవరు కూడా యుద్ధానికి పోలేరు ఎందుకంటే మన చేతులకు యుద్ధాన్ని నేర్పుతాడు దేవుడు వాక్యం అవన్నీ మనం గతంలో చూసిన వాళ్ళమే కాబట్టి నాజిరు చేయబడ్డ జీవితం అంటే ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించబడిన జీవితం ఈ లోకంతో ఏ పని లేని జీవితం ఈ లోకం నుంచి వేరు పడ్డ జీవితం సంపూర్ణంగా ఆయన కొరకు సమర్పించబడ్డ జీవితం అడుగడుగున ఒంటరి జీవితం ఎందుకంటే నాజిరు చేపడ్డ వాడికి ఈ లోకంతో ఎటువంటి స్నేహం ఉండదు అన్నట్టు ప్రతి సమస్తాన్ని పెంటకూపగా ఎంచుకునే జీవితమే నాజిరు చేపడ్డ జీవితం కాబట్టి మొదటి దశ గతంలో మనం చూసినాం రికార్డింగ్స్ లో ఉంటుంది అది రక్షణ అనుభవం అది నికోదేమంతో మన ప్రభు మాట్లాడిన విషయాలు యోహాన్ సు వార్త అధ్యాయము మూడు ఏడు వర్షాలలో మనం గతంలో జరించినాం ఈ మన ప్రభు అతనితో మాట్లాడిన మాట ఏంటంటే ఒకడు కృతగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానట్టాడు కాబట్టి కృతగా జన్మ అనుభవం బహు ప్రాముఖ్యమైంది అంటే పాతది మరణించిన జీవితం కృతది నూతనంగా మార్చబడ్డ జీవితం కృతగా జన్మించాలనేది రక్షణ అనుభవానికి సాదృశ్యం ఎందుకంటే కృత జన్మ ఆత్మీయమైన జన్మ పాతది శారీరకమైన జన్మ శరీరం కృషించిపోయి కాలగర్వంలో కలిసిపోయేది కానీ ఆత్మ నిత్య జీవంలో మన ప్రభుత్వ పట్టుండాలంటే అది రక్షణ అనుభవం నుంచి కాబట్టి కొత్త జన్మ మొదటి ఆత్మీయ స్థితి దాజలు చేపడ్డ జీవితం పాత జీవితంతో దానికి స్వస్తి చెప్పి ప్రభుని సంపూర్ణగా స్వీకరించడం ముఖ్యంగా మనము ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికలో చూసిన గతంలో రెండవ అధ్యాయం ఎనిమిది పది వర్షాలలో రక్షణ అనేది మనకి ప్రభు అనుగ్రహించిన ఒక బహుమానమని కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృప రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అదొక బహుమానం అది దేవుని వరము కాబట్టి రక్షణ అనేది దేవుని వరం సాధారణంగా బహుమానాలు పిల్లలకి ఇస్తారు కదా పెద్దవాళ్ళకి ఇస్తే ఇంకో పాట పడుతూ ఉంటారు చివి పడుతూ ఉంటారు పెద్దవాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు తిరిగి ఇంకొక బహుమానం మళ్ళీ నాశపడుతూ ఉంటారు అది బ్యాలెన్స్ అంట కాబట్టి ఎవరిదైనా బహుమానాలు తీసుకుంటే మనము ఒక సెకండ్ లెవెల్ ఉన్నట్టు కాబట్టి తిరిగి వాళ్ళకి ఇస్తే మళ్ళా నార్మల్ లెవెల్కి వచ్చినట్టు అన్నట్టు కాబట్టి అందుకే క్రైస్తవ జీవితంలో బహుమానాలు ఇచ్చుకోవడము బహు ప్రాముఖ్యమైంది ఒక రీతిగా కృతజ్ఞత భావం కలిగినడం అన్నట్టు భావనలు ఇవ్వడం కానీ బలహీనత ఏంటంటే క్రైస్తవ జీవితంలో పొందుకోవడం తప్ప ఇవ్వడం లేదన్నట్టు అందుకే సాధారణంగా మనం కానుకలకు సంబంధించిన పొదులు చెప్పం కానీ అది బహు ప్రాముఖ్యమైన ఇది సరే మనం చర్చ సిస్టం కాదు ఇది మనం ఉంటుందంత పోరాటం యుద్ధం అందరూ సేవా జీవితం ఉన్నవారు కాబట్టి చెప్తారు విత్తనం నాటకుండా ఫలం ఎట్లా కాబట్టి ప్రతిదీ విత్తనం ఈ లోకంలో వేసే సమయం జీవితం విలువ గల వస్తువులు డబ్బు ధనం ఏదైనా కావచ్చు ప్రతిదీ నాటాల విత్తనాన్ని నాటితే తగ్గ కాలంలో అది నీ దగ్గరకు వస్తుంది సమృద్ధి కాబట్టి అంత జీవితంలో ఈ బలహీనత ఒకటి విత్తనం నాటడం కష్టం ముఖ్యంగా సంఘస్తులు నాటడం ఉంటుంది కానీ మళ్ళీ యాజకులు నాటుతారా అంటే పెద్ద ప్రశ్న అనేది అది నేను ఎప్పుడు రేస్ చేయలే ఇష్యూ కానీ ఇప్పుడు సంఘస్తులు కానుకలు అర్పిస్తారు దశం భాగం ఇస్తారు మళ్ళీ సేవకులు ఇస్తారా వాళ్ళకి ఎవరు చెప్పలేదు బోధ ఎవరికి ధైర్యం చెప్పడానికి ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధి ఉండవాలి నువ్వు విత్తనం నాటకుండా కొయ్యలేవు కదా వాడు మనం ప్రభు చెప్పినమానాలను చూసుకుంటాం నువ్వు విత్తని చోట పంట కొయి వాడవు అని ప్రభు నిందలు మోపినట్టు మనం చూస్తాం అది దుష్టత్వం అన్నట్టు దుష్టుని అభిప్రహణం అన్నట్టు కాబట్టి ఇది ఒక బహుమానం ప్రభు మనకు కనిపించాడు కాబట్టి మనము ఎవరును దాని విషయంలో అతిశయించదన్నట్టు అక్కడ ఉంది ఆ వాక్యం చూస్తే తమదర్శనం అది క్రియ కలిగినది కాదు కనుక ఎవడును అతిశింప పడ అతిశింపబడ వీలు ప్రభు లేదంటాడు ఒకటి ఎవరు అతిశించేది ఎవరు గర్వించదు అన్నట్టు నేను రక్షింపబడ్డ వాడిని నేను పరిశుద్ధం కూడా నేను పరలోకానికి పోతానని చెప్పుకోండి ఒక మతస్థులు మా దగ్గర చిన్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళనేటు మేము మేము స్వర్గానికి పోతాము ఇంటి మీద ఒక పెద్ద బొమ్మ రాసి పెట్టుకున్నారు ఆ భాష వేరే భాష మన భాష కాదండి అయితే నేను అడిగిన వాళ్ళు ఇంటి మీద ఒక పెద్ద ప్లేట్ రాసుకున్నారు అది ఏంది భాష అంటే హమ్ జన్న జాయింగ్ ఏ పరలోకానికి పోతాము అని రాసుకున్నారు అట్లా రాసుకున్నంత మాత్రం అన్న పోతారంటే కాదు కదా అది ప్రభు ఇవ్వాల్సిన వరం అన్నట్టు అది అది మనకి ఆయన ఇచ్చిన వరం అది అక్కడ రక్షింపబడ్డవారు ఏ రీతిగా రక్షింపబడ్డవారు అనేది మనకు తెలుసు ఆయన ఎందు విశ్వాసం ఉంచడం వలన తర్వాత ఆయన మన కనుగ్రహించిన వరం అది తర్వాత ఆయన తన రక్తాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు ముఖ్యంగా ఈ విషయం అర్థం చేసుకోవాలా నీ జీవితం మీద నీకు ఏ హక్కు లేదు కొంచెం కఠినంగా చెప్పాల్సిందే నాది నా జీవితం నా కరియర్ అని మాట్లాడతారు మనుషులు కానీ మొదటి కొరిత రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వర్షాలు మనం చూస్తాం ఆయన క్రయదానంగా తన ప్రాణాన్ని రక్తాన్ని పెట్టి కార్చి వాళ్ళని కొనుక్కున్నాడు మొదటి పైతు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది కూడా చూస్తాం మనం అది మనం సొత్తు కాబట్టి నీ సొత్తు నువ్వు కాదు ఇప్పుడు చూసుకోటి రక్షింపబడిన నేను కొనుక్కున్నప్పుడు నువ్వు ఆయన సొత్తు ఎప్పుడైనా వాడుకోలే కదా నిన్ను ఇక్కడే ఉంది సమస్య వాడుకోవాలా అంటే ఒక పరిస్థితి ఏంటంటే నేను రెడీగా ఉన్నాను ఈ రోజు అని చెప్తారు చాలా మంది రక్ష పాడి పాప్సం పొందిన వాళ్ళు బ్రదర్ రేపటి మీరు ప్రార్థనలు ఎక్కువ ఉండాలా వాక్యం ఎక్కువ ధ్యానించాలా అని చెప్తే సరే బ్రదర్ సరే బ్రదర్ అని తల ఊపుతారు వాప్సం పొందుతారు కదా అది ఒక అనుభవం కొత్త అనుభవం వాళ్ళకి తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డే నుంచి యథావిధి అయిపోతారు రొటీన్ గా ఆఫీస్కి పోవడం కాలేజీలకు పోవడం యథావిధిగా వాళ్ళ బిజినెస్ చూసుకోవడం దానివల్ల ఏమవుతుందంటే రెండవ దశలో వాళ్ళకు వచ్చే సమస్యలు కష్టతరమైనవి అదే రెండవ దశ నాజరు చేపడ్డ జీవితం వేరుపడి జీవించడం ఏంటంటే స్వీయ జీవితం సెల్ఫ్ అంటాం ఇంగ్లీష్లో నీ స్వీయ జీవితంలో ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో అర్శుద్ధాత్మ నడిపింపు వరకు సిద్ధపడాలన్నట్టు రెండవ దశ స్వీయ జీవితం అంటే నువ్వు నీ నీవ నీ కాదు ఇక మీదట రవ్వే నీలో జీవిస్తున్నాడు ఆయన ఏ రీతిగా ఉంటాడు పరిశుధాత్మ రూపం ఉంటాడు కాబట్టి ఆయన రక్షింపబడ్డ వారి హృదయంలోనికి జీవితంలోనికి రావాలని ఆశపడతా ఉంటాడు అయితే ఇక్కడ ఒక పెద్ద డౌట్ ఏంటంటే కొన్ని మతస్థులు కొంత సంఘస్తులు ఏమంటారంటే రక్షింపబడ్డప్పుడు ఆటోమేటిక్ గా అని చెప్తారు కాబట్టి ఇంకా స్పెషల్ గా మళ్ళా పొందుకునేది కానీ రోమన్ రాష్ట్ర పత్రిక ఎనిమిది నేను అనేక పర్యాలు చూపించిన అడుగు తనే వస్తాడు అడుగు ప్రతివానికి ఇచ్చేదని అన్నాడు పరుశుదాత్మ అడగకపోతే ఇవ్వడనుంది అంటే మనమల్ని అడగకపోతే మన ప్రభుని ఎట్లా పరశుదాత్మ లేని వాడు ఏసుని వాక్యం అంటే వాళ్ళు పరశాత్మ ఆల్రెడీ ఉన్నట్టే కదా వాళ్ళ పాపంలో ఉన్నప్పుడు పరషాత్ముడు ఎట్లుంటే లోపల ఉండడు కదా కాబట్టి పరశుధాత్ముడు ఒకరి ద్వారా ఒకరిలో ఉండి వాక్య పరిచయం చేసినప్పుడు దానికి స్పందించడం అంటే పరశుధాత్ముడు నిన్ను పిలుస్తుండన్నట్టు ప్రభుత్వం ఇంత నడిపించడం కొరకు ఎందుకంటే పరిశుధాత్మని యొక్క పాత్రనే అది ఆయన తిరిగి వచ్చినప్పుడు మనందరినీ ఒప్పింపజేస్తాడు పాపం గురించి తీర్పుడు గురించి నీతిని గురించి ఈ మూడు ఆయన యొక్క పనులు అన్నట్టు ఆయన ఒప్పింపజేస్తాడు నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు రక్షణలకు వస్తావు పశ్చాత్తం పడతావు ప్రభుని సొంత రక్షణతో స్వీకరిస్తావు కాబట్టి రెండవ దశ బహు డిఫికల్ట్ దశ ఎందుకంటే ప్రతిరోజు నీకు ఆత్మలో పోరాటం నీ హృదయంలో పోరాటం నీ మనసులో పోరాటం నీ శరీరంలో పోరాటం నీ కుటుంబంలో పోరాటం నువ్వు ఒక్క రాష్ట్రం వద్ద కుటుంబికులు పొందలేదు పోరాటం ఉద్యోగ స్థలంలో పోరాటం ఎందుకంటే పరిశుద్ధ ఆత్ముడు నీలోనికి రావడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ స్వీయ జీవితం ఏంటంటే శారీరకమైన జీవితం కానీ నీలో ఆత్మీయ జీవితం రావాలంటే పరిశుద్ధ నడిపింపు కావాలి అందుకే స్వీయ జీవితంలో ఎప్పుడు ఆ యొక్క అల్లజడి ఉంటుంది అన్నట్టు రూమ్ల పత్రిక ఎనిమిదో దాని తొమ్మిదో వర్షంలో చూస్తాం ఈ యొక్క ఏది రక్తము మాంసం గురించి తెలుసు ఆత్మకు శర్రానికి మధ్య ఒక పోరాటం అన్నట్టు కాబట్టి మనకు తెలుసు శరీర కార్యం దాని తర్వాత ఆత్మ ఫలాంటి కూడా మనకు తెలుసు శరీర కార్యాల గురించి ఇప్పుడు ఎంత డీటెయిల్ గా నేను వెళ్ళాను కానీ అక్కడ అంతకుముందు రక్షణ పొందక ముందు కార్యములు ఎక్కువ ఉంటాయి స్పష్టంగా ద్వేషం పగ కుళ్ళు కుట్ర విమతములు మతపిల్లలు అల్లంకల్లో అన్ని రకరకాల సమస్యల గురించి మనం చూస్తూ ఉంటాం శరీరానికి సంబంధించిన ఏవన్నీ కానీ ఆత్మఫలాలు వచ్చినప్పుడు ఆత్మఫలాలు నీళ్ళు రావాలంటే శరీరానికి సంబంధించిన వాటిని తునీకరించుకోవాలా ఈ స్వీయ జీవితం బహు కష్టకరమైన జీవితం రాజులు చేపడ్డ వారి జీవితంలో రక్షింపబడ్డ వారి చెడ్డ మాటలు మాట్లాడడం చూస్తూ ఉంటాం కదా పరుషదత్వ పొందుకున్న వాళ్ళు కూడా ద్వేషంగా ఉంటారు అన్నట్టు పగతో ఉంటారు అన్నట్టు ఎందుకంటే నడిపింపు పొందాలా పరుషాత్మ పొందుకున్నంత మాత్రం సరిపోదు నడిపింపు కావాలి పరుషాత్మ కాబట్టి ఈ రెండవ దశ బహు కష్టతరమైన అందుకే గలత రాష్ట్ర పత్రిక ఐదో దయంలో ఇరవై రెండవ శా మనం చూస్తాం ప్రశుద్ధాత్మ చేత నటిక శరీర క్రియలను మనము తృఢీకరించుకోవాలా తర్వాత ఆత్మ ఫలాలని అనుభవపూర్వకంగా చూసుకోవాలి మన జీవితంలో ఫలించాలా ఆత్మలో కొంతకాలం కిందట నేను చెప్పినా కూడా రక్షింపబడ్డ వాడికి రక్షణ లేని వానికి తేడైందని రక్షణ లేని వాణిలో శరీర స్వభావం ఉంటుంది రక్షింపబడ్డ వాడి జీవితంలో ఆత్మఫలం ఉంటుంది అదొకటే క్లియర్ అండ్ క్లియర్ సూచన ఆత్మ ఆత్మఫలం లేని వాడిలో రక్షణానుభవం లేదు రూపవరలు ఉండొచ్చు రక్షణ అనుభవం బోగొట్టి ఉండొచ్చు కానీ ఆత్మఫలాలు ఉన్న వాడి జీవితంలోనే ఆ రక్షణ అనుభవాన్ని మనం చూపించగలం అన్నట్టు నిజంగా రక్షింపబడ్డ వాడి ప్రవర్తన ద్వారా తెలిసిపోతుందంటే మూడవ దశ బహు కష్టతరమైంది త్యాగపూరితమైన జీవితం సమర్పణ పణ ప్రతి దినము నేను చస్తున్నట్టాడు పౌని ఆత్మీయ స్థితిలో చచ్చిండే అయినా శరీరం కూడా చంపారు కదా నేను ఎన్నిసార్లు అలతం కొట్టి చనిపోతే ఊరి అవతల పడేస్తే అలా తిరిగి లేసి బయటకు వచ్చాడు అట్లా ఎన్నిసార్లు దెబ్బలు తిని చనిపోయిండు ఆయన అంటే ఆయన ఆయన ఆయన ఒక ఆ యొక్క తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టగలడు దాన్ని తీసుకురడానికి ఎందుకు మన ప్రభు నాకు అధికారం తండ్రి నుంచి ఇచ్చి అంటాడు నా ప్రాణం పెట్టేటకు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం ఉందన్నాడు పౌడు ఆ వాక్యాన్ని స్వీకరించాడు కాబట్టి ఆయన కూడా ఎన్నిసార్లు చనిపోయి కానీ తిరిగి లేచిడు కానీ చివరికి అనుకున్నాడు ఇక చాలు నా పని ముగించుకున్నా ఇక మీదట నేను ప్రభుదేవికి వెళ్ళిపోతా అని తీర్మానించుకొని తనంతట తానే పోయి మరణానికి అప్పగించుకున్నాడట ఇష్టం అన్నట్టు అంటే ఈ యొక్క ఈ యొక్క ఆత్మీయ స్థితి ఎంత కష్టకరమైందంటే చాలా తక్కువ మంది ప్రపంచాత్మకంగా గ్రహించి దాన్ని పొందుకోగలిగినారు ఏంటదంటే నీకు ఎప్పుడు తోస్తే అప్పుడు డిశ్చరన్ను విడిచిపెట్టొచ్చు అంటే నీకు అధికారం ఇచ్చినట్టు నీకు ఎప్పుడు తోస్తే అప్పుడు దాన్ని తిరిగి పొందుకోగలం అది నేను ఈరోజు చెప్పాను ఒకరోజు చెప్పానని చెప్తా ఆ విషయం కొంచెం కష్టం ఎందుకంటే పసిపిల్లలు దాశ ఉండే వాళ్ళైతే ఇవి మరీ కష్టం చేసుకోవడం కనీసము వృద్ధాప్యానికి వస్తే ఆత్మీయ స్థితిలో వీటిని సరిగ్గా స్వీకరించగలం కాబట్టి రోమరాష్ట్ర పత్రిక పరణోధ్యయం మొదటి వర్షంలో ఆయన విశ్వాసులకు అందరికీ హెచ్చరిస్తుంది ఏంటంటే ఈ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభుకి సమర్పించాల అది బహుత్తమైంది మన జీవితం దేవుడి దృష్టికి అది బహు ఇష్టమైంది అన్నట్టు నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన కొరకు పరిశుద్ధంగా ఆయనకి సమర్పించుకోవాలా అని మనం ప్రభుల రాసిన పత్రిక పను అధ్యాయం పొద్దుటి రెండు చూసిన గతంలో మూడవ దశ త్యాగబుతున్న దశ కానీ చాలా కష్టం నన్ను వాడుకున్నారు మనుషులు నన్ను మోసం చేసినారు మనుషులు అన్న అనుభవులకు నువ్వు ప్రతిసారి పోతా ఉంటాం అన్నట్టు కానీ వాటిని ఇది ప్రభు జరిగింది ఈశ్వర్యోద్యూత ఆయన మోసం చేశాడు ఎంతో ఆయన మోసం చేసి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం అందరూ వెళ్ళిపోయినారా మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగండి ఆయన కాబట్టి మూడవ దశ స్ట్రగ్లింగ్ దశ చివరికి నాలుగవ దశకు నుంచి మనం ఐదో దశకు పోకపోద్దు నాలుగో దశ గురించి మనం కృతంగా ధ్యానించిన గతంలో సేవ జీవితం లేక సేవకుడు సేవకురాలు లేక పనివాడు అన్న అనుభవం నాజి చేపడ్డ జీవితంలో ఐద నాలుగవ దశ కొంత వికసించిన జీవితం వికసించే జీవితం అంట అంటే నీ ఆత్మీయ స్థితిలో నీ సేవ పరిచయలను మహంగా వికసించిన అంటే పుష్పం అది పుష్పరూపకంగా రావడం అన్నట్టు వికసించే జీవితం అది అదేంటంటే సేవ జీవితం నీ సేవలో అనేక రక్షణ పొందడం స్వస్థతలు పొందడం అద్భుతాలు చూడడం రోగులు స్వస్థపరచబడము దయ్యాలు మనిషిని విడిచిపెట్టిపోవడం ఆ దశ అన్నట్టు నాలుగవ దశ మనం ఒకసారి ప్రశ్నించుకోవాలా ఈ నాలుగు దశలలో నేను ఎక్కడున్నాను అనేది ఇంకొక ఐదు నిమిషాల నేను క్లోజ్ చేస్తున్నా ఒక రోజు అవకాశం ఉంటే నేను ఐదవ స్థితి ఐదవ ఆత్మీయ స్థితి నాజీరి చేపట్టే జీవితము ఐదవ స్థితిలో ఐదవ దశలో మనము ఎట్లా తయారు కావాలనేది ఎందుకు నాకు ఇన్ని ఇన్ని నెలలైనా అవకాశం ఇవ్వలేదు ఏడంటే పోక్ష మనం అందరం దగ్గరకు ఇంకా ంకా మొదటి స్థితిలో నేను నవ్వేమో లేక రెండవ స్థితిలో నవ్వేమో మూడవ స్థితిలో నవ్వేమో నాలుగవ స్థితిలో నవ్వు లేదో నేను నువ్వే పరిశీలించుకోలే ప్రార్థనా పూర్వకంగా ఎవరైనా చెప్తే కోపం వస్తుంది అన్నట్టు కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలన్నట్టు కాబట్టి నాలుగవ దశలో ఈ సేవ సేవకుని జీవితం ఏంటంటే నువ్వు ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు నీ జీవితంలో యేసు ప్రభుకి తప్ప ఎవరికి ప్రార్థన తీవం సేవ అంటే అదే కదా అర్థం నువ్వు ఒక ఇంటి ఒక ఒక ఇంట్లో సేవకులు అంటే ఆ ఇంటికే నువ్వు పరిమితం అన్నట్టు నీకు ఇంకా వేరే మనసు ఉండదు అన్నట్టు కాబట్టి నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో మీరు నాకు పాత్రలు కారట్టడనట్టు అంటే సేవకులు కాలేరంటుంది కుటుంబాన్ని అయినా కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ లోకాన్నే కానీ ప్రేమిస్తే నువ్వు ఆయనకి పరిచారకుని కాలేవు సేవకుని కాలేవు అనేది లుకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వర్షాలను మనం చూస్తాం దాంతో మనం చివరిగా పోవాల్సింది ఏంటంటే అట్టసు వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వర్షాలు మన ప్రభు చెప్పింది ఏంటంటే దేవునితోని మన ప్రభుతోని మనం దేన్ని కూడా పోల్చలేము అంటే సమంగా యాజకుని జీవితం ఏంటంటే కేవలము యజమాని మీదనే లేక పరిచారకుని జీవితం ఏంటంటే యజమాని మీదనే మనుషుని కేంద్రీకరించుకున్నడాలి కాని ఈరోజు మతపరమైన జీవితం ఏదైతే ఉందంటే ఏసుపురం మీద కేంద్రీకరించుకుంటారు ధనం మీద వికేంద్రీకరించుకుంటారు క్రీస్తు ప్రాధాన్యత ఇస్తారు ఈ లోకానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు దేవుణ్ణి బెలియాలతో పోలుస్తారు అన్నట్టు వెలియాల గురించి మనం గతాలు చూసినాం ఒక రోజు విలియాలంటే డబ్బు దేవత జగలక్ష్మి అంట మన దేశం మన భాష క్రీస్తుకు తో ఏమి పొత్తు అంటాడు కదా కాబట్టి పరిచారకుని జీవితం లేక సేవకుని జీవితం ఈ రెండింటి మధ్యలో చిక్కబడింది అన్నట్టు ఈ రుచి దానికి త్వరగా బయటికి రావాల మనం ధృవీకరించుకోవాలి అప్పుడు కానీ నువ్వు ఐదవ దశకి సరే మనలో ఎంతమంది ఐదవ దశకి నాకు తెలియదు కానీ క్లుప్తంగా నేను దా చూపించేసి విని చేస్తాను పిలుపుల దానికంటే ముందు బైబిల్లో ఎన్ని ఎంతమంది ఆ రీతిగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నట్టు మనం చూస్తున్నాం చూడండి లోను రాష్ట్ర పత్రిక మొదట దే మొదటి వర్షంలో పౌలు అంటున్నాడు ఏసు దాసుడను అపోసడుగా ఉండటకు పిలబడ్డవాడను అని తన గురించి తను పరిచయం చేసుకుంటుడు నేను ఏసు క్రీస్తు దాసుడును పరిచయం చేసుకుంటాడు అంత ధైర్యంగా వాళ్ళు చెప్పుకోవడానికి దాసుడు అంటే ఏం తెలుసా బానిస రకమైన బానిస బానిసత్వంలో సేవకుడు అంటే బానిసగా పరిచారకుడు అంటే పరిచారకుని తర్వాత చివరి దశ ఆత్మస్థితిలో పరిపక్వం చెందిన దశ పుష్పించిన దశ కాదు పుష్పించిన దశ అంటే పరిచారకుడు ఆ ఫల వరితమైన దశ అంటే ఫలం పండిన దశ అంటే పండుగ తయారైన జీవితం అంటే అంటే నీ పని నీ యొక్క సేవ సంపూర్ణ స్థితికి ఎదిగినట్లు అది ఏంటంటే దాసుని పోలిన జీవితం అని ఎన్నో ఎన్నో ఉపమానాల్లో చూసిన మన ప్రభు దాసుల గురించి మాట్లాడుతుంటాడు బాణలలో కానా అనే అక్కడ పోయినప్పుడు అక్కడ దాసుల గురించి మాట్లాడిట్టు వాళ్ళు ముంచి ఆ కుండలో ముంచి బాణలో రాతి బాణల నుంచి ముంచి రాష్ట్ర సమూహం పంచినప్పుడు వాళ్ళకే ప్రభుకి తప్ప ఇంకా ఎవరికి తెలియదు వాక్యం అంటే ఏసు ప్రభు మనసుని గ్రహించిన వాళ్ళు వీళ్ళు తగిన ఆ మొదటి నాలుగు స్థితిలో ఉన్న వాళ్ళకి తెలియదు అన్నట్టు స్వీయ జీవితంలో ప్రతిరోజు శ్రమలు అనుభవిస్తున్నవారు దాని తర్వాత ఆ యొక్క త్యాగపూరితమైన జీవితంలో జీవిస్తున్నవారు పరిచారకులుగా జీవిస్తున్నవారు పరిచారికని దశలు వాళ్ళకు అర్థం కావాలి ఇది ప్రభు వల్ల కలిగిందని అప్పుడే అంటే ఆ యొక్క నీళ్లు ద్రాక్షరసంగా మారడం అనేది వాళ్ళు చూడగలిగారు అన్నట్టు పరిచారకులు కాబట్టి దాని తర్వాత జరిగిన స్థితిని చివ్వరి స్థితి నీ యొక్క నాజిరు చేయబడ్డ స్థితి పరిపక్వం చెందే స్థితి ఏంటంటే దాసుని జీవితం లేక ఖైదీ జీవితం క్రీస్తుకు ఖైదీని అంటాడు స్థితిలో కాబట్టి పౌలు రోముల రాష్ట్ర పత్రిక మొదట మొదటి వర్షంలో నేను ఏసు క్రీస్తునకు పరిచయం చేసుకున్నాడు తర్వాత ఫిలిపుల రాష్ట్ర పత్రిక మొదట మొదటి వర్షంలో పౌలు మరియు తిమూర్తి ఇద్దరు పరిచయం చేసుకున్నాడు ఫిలిప్లో ఉన్న క్రీస్తు చేసినంతల్లి సకల పరిషద్ధులకు అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలను త్రిమూతి అను క్షిమ్మని చెప్పి రాయినది అంటే త్రిమూతి యవనస్థడే కాని ఆల్రెడీ ఆ యవన కాలంలోనే దాసని స్థితికి ఎదిగండు కానీ పౌలు వృద్ధాప్యంలో దాసిని స్థితికి ఎదిగండి అంటే ఇది సాధ్యం ఇది శారీరకమైన వయసుకి సంబంధించింది కాదు ఆత్మీయమైన వయసుకి సంబంధించిందని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం యాకో ప్రశ్న పత్రిక మంత్రిలో యాకో చూడండి ఇప్పుడు మొదటి అధ్యాయం మొదటి వర్షం ప్రభువైన ఏసుక్రీస్తు యొక్కయో దాసుడైన యాకోబు ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్కయో దాసుడైన యాకోబు అన్య దేశంలో ఎందు చెదరయున్న పన్నెండు గోత్రములకు వారికి శుభమని చెప్పి అయినది కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాము రో పౌలు తిమోతి యాకోబు ఇప్పుడు చూడండి రెండో పేతు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం మొదటి వర్షంలో ఏసుక్రీస్తు దాసుడను అపోస్టడు అయిన సీమోను పేతురు కాబట్టి పేతురు కూడా నేను ఏసుక్రీస్తునకు దాసును అని పరిచయం చేసుకుంటున్నాడు ఇప్పుడు మీరు ఇంతమందిని సువార్తలలో చూస్తున్నారు వారి చివరి దశ వరకు పరిపక్వం చెందిన దశ అంటే నాజురు చేపడ్డ జీవితంలో చిన్న చెట్టు దశ నుంచి మొదలుకొని ఫలదశ దాని తర్వాత పుష్పపు దశ నుంచి ఫలదశ వరకు వాళ్ళు ఎదిగిన రన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఈ యొక్క వాక్యం చూపించి ముగిస్తా ప్రటన గ్రంథం మొదట దే మొదటి వర్షాలు మనం అనేక పరిధ్యానిస్తాం అధ్యాయం ఇది ఏసు క్రీస్తు తన దాసులకు ఇప్పుడు చూడండి ఎంతమంది అయిపోయినారు ప్రటకు ఇష్టపడికి పౌలు తిమోతి పేతురు యాకోబు ఇప్పుడు మొదటి వర్షంలో మనం చూస్తున్నాం ప్రాణ మొదటి వర్షం ఏసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత కాబట్టి మనందరినీ కూడా ఆయన దాసుల స్థితికి ఎదగాలని ఆశపడుతున్నట్టు మనం ఈ అధ్యయనం చేస్తున్నాం మంచి వచ్చినంలో ఇక్కడికి నేను ఈ టెంపరీగా అది ఈ వాక్యాన్ని పాస్ చేస్తాను నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు దాసుని జీవితం అంటే సంపూర్ణంగా నాజిరు చేయబడ్డ జీవితంలో పరిపక్వ స్థితికి ఎదిగిన జీవితం అది ఆ జీవితానికి సంబంధించిన విషయాలు మనం ఒక దీర్ఘంగా ఎవరో ధ్యానిస్తే నాజిరు చేయబడ్డ జీవితంకి సంబంధించిన వాక్యాలు ముగించినట్లే అదే రీతిగా త్వరలో మనము ప్రాణాంగందాన్ని కూడా ముగించబోతున్నాం ఇంకా రెండు అధ్యాయలే మనకు రెండు మూడు అధ్యాయాలు ఉన్నాయి పంతొమ్మిది అధ్యాయం ముగిస్తాము ఇరవై ఇరవై ఒకటి మూడు వర్షం మూడు అధ్యాయాలు ఉన్నాయి మనకి అవి అయిపోయినా అంటే కొత్త వాక్యానికి మనం సిద్ధపడాలా ప్రభు ప్రార్థన పూర్ణంగా అడగాల ప్రభు మేము ఏం నేర్చుకోవాలా ప్రభు ప్రభువా మేము ఏమి పాటించాలా మా జీవితంలో మాట్లాడి ప్రభువా అని మనం అడగాల అందుకే వెంటనే ప్రార్థనలు గురించి తప్పని చూసుకోండి పరిశోధర తండ్రి మీకు వదరాలైనా దాజరి చేపట్టే జీవితంలో ప్రభు మేము ఆ ఐదు దశలలో ఎక్కడున్నామో మాకు ఇరస్ చూపించండి ప్రభు ఇంకా శారీరకంగా ఉంటే పసిపిల్లల మీకు ఇంకా ద్వేషము అసూయ గుళ్ళు కుట్ర ఇంకా పసిపిల్లల ప్రభావ వాటన్నిటినీ చేయించుకొని ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వం ఆశానిగ్రహము మత్స్యతనము ఇటన్నిటినీ కలిగిన ఆ పరిచారకుని దశకి ఎదగాల ప్రభావ దాని తర్వాత సంపూర్ణంగా మీకు బానిసలాగా నేను జీవించాను క్రీస్తుకు ఖైదీగా జీవించాలి సంపూర్ణంగా సమర్పించుకున్న పరిచారకుడు దాసుడు దాసుని జీవితం మతాన్ని గురించి నడిపించమని ఈ సాయంత్ర సనం ప్రార్థనగా పంపిన తను ఆశ్రెస్ నడిపించండి నాన్న ప్రార్థిస్తున్న ప్రేజ్ దార్డ్ బ్రదర్ అందరికి ప్రేజ్ ద లార్డ్ ఈరోజు మనము మన వ్యక్తిగత అభిప్రాయాలు ఈ ప్రోగ్రాం పైన ఇంతకాలం సెవెంటీన్ హండ్రెడ్ వర్క్ వర్షప్ మనము పాల్గొన్నాం దేవుడు ఏ రీతిగా మనల్ని అభిషేకించిండు ఆశీర్వదించిండు సేవలో నడిపించిండు మన వ్యక్తిగత సాక్ష్యాలు లేదా మన వ్యక్తిగత అభిప్రాయాలు మీరందరూ పంచుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేను ఎవరి పేరు చెప్పను మీ అంతట మీరే ఒకరెంబర్ ఒకరు కనీసం టూ మినిట్స్ టైం తీసుకొని చెప్పండి టూ మినిట్స్ కంటే ఎక్కువ చెప్తే మరి మిగతా వారికి అవకాశం ఉండదు కాబట్టి ఒక టూ మినిట్స్ టైం తీసుకొని మీరు మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను క్యాథరిన్ సిస్టర్ మీరు మొదలు పెడతారాన్ చేస్తే మీ వెనబడు అందరు వస్తారు ప్రార్థన చేశాం స్తోత్రం నైనా పరిశుతుడ మహమోన్నతుడ సరశక్తి మంతుడ జీవనగల తండ్రి నీకు వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం నైనా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన ప్రభావ ఎంతో కృపలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం రాత్రి కాలం ముందు మాకు తోడి నడిపించి విజి జమించిన దేవా నీకు స్తోత్రం నైనా ఇక్కడ సాక్షి పిట్టిగా మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును కాక ఏసుకు సిడేడుకున్నాం తండ్రి ఐ మీన్ ఈ రోజు ఈ ఆన్లైన్ మనకు మీటింగ్ జరుగుతున్నందుకు ఎంతో ఎంత అంటే మనం చెప్పలేనంత దేవుడు ఎంతగానో మనకు మేలు చేస్తున్నాడు చూడు అనేకమైన విషయాల్లో సేవకు బలపడనికే వాక్యం చెప్పనికే కానీ ప్రతి దేవుడు ఎంతగానో సహాయపడేడు కానీ ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మాకు తోడై నడిపించి విజయం ఇస్తున్నాడు కానీ దేవుడు ఇంట్లో పాల్గొన్నందుకు సేవల బహుబలంగా మమ్మల్ని వాడుకుంటున్నాడు ఎందుకంటే ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరచేండు ప్రోత్సహించేండు దేవుడు ఎంతగానో ఆత్మీయుల జీవితంలో చాలా ఉన్నత స్థాయిని దేవుడు నిలబెడతా ఉండు ప్రతి ఒక్క దాంట్లో ఈ మీటింగ్ జరగకుంటే మనం ఏది కూడా మేము ఎంతగానో బలపడనిక కారణం కాకపోతుండే కానీ దేవుడు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి దగ్గర సాక్షిగా మమ్మల్ని నిలబెట్టేడు ఎట్లా విషయాలు చెప్పాలని లెక్కలని ఉన్నాయి సాక్ష్యాలు దేవుడివి కానీ దేవుడు చేసిన మేలులు ఆశీర్వాదాలు కానీ ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాము రెండు నిమిషాలలో ఇప్పుడు స్వరాజ్ బ్రదర్ చెప్తాడు ఆ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ కేబీపీ ఉన్న చంద్రశేఖర్ అన్నకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు సో మనము ఎవ్రీడే నేను ఈ ఆన్లైన్ లా వినను కానీ మళ్ళా ఇంటికి వచ్చినాక నేను మరొకసారి ఇంటా అనమాట అంశాలన్నీ నేను విని మళ్ళొకసారి ప్రేర్ చేసుకొని వండుకుంటా సో ఆన్లైన్ లేకుండా కూడా మనము వినే విధంగా మనకు ఉన్నదనమాట సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మనం గడిచిపోయినాము దేవున్లో సో ఎవ్రీ టైం ఆ వాక్యాలన్నీ మనకు సో ఏంటంటే నేను యాక్చువల్లీ లాస్ట్ నామ్ సెప్టెంబర్ థర్టీకి నాకు కాలుకి యాక్సిడెంట్ అయినండే సో యాక్సిడెంట్ అయినందుకు నేను అక్కడ ఆఫీస్ లో నేను అక్కడ సిస్టమ్ పైన కూర్చున్నా నేను కూర్చున్నందుకు క్యాష్ కౌంటర్ లో కూర్చుంటే వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసి ఈ డిఎం ఉండాలి కదా ఫ్లోర్ పైన నేను కూర్చుండేందుకని నా మీద కొంచెం వాళ్ళు కంప్లైంట్ లెక్క రేజిస్ చేసినండే రేజ్ చేసి కాల్ చేసి మాట్లాడారు యాక్సిడెంట్ అయింది అందుకే కూర్చున్నా ఏం లేదు ఒక ఫైవ్ డేస్ తర్వాత నాకు వేసిన గారికి ట్రాన్స్ఫర్ అయ్యారు ట్రాన్స్ఫర్ చేసిండు ఏస్తున్న ట్రాన్స్ఫర్ చేసి ఓకే దేవా అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చారు పేరు వెళ్ళి పాట ఇచ్చారు సో నన్ను ఇక సరే అని చెప్పి నేను వెళ్ళిన వెళ్ళినందుకు ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేశారు చాలా బాగా అని చేస్తుండే నేను కూడా ఫీల్ అయినా ఏ కంపెనీ ఏ కంపెనీలున్నా వర్కర్ వర్కరే ఓనర్ ఓనరే అట్లా చూస్తారు ఎంత మంచి ఎంత డెవలప్ చేసినా కూడా నాకు అంత ఒక స్థానం లేదని నేను గ్రహించిన గ్రహించి వేరే దగ్గర వేరే దగ్గర కూడా ఛాన్స్ చూడడానికి చూసిన నేను ఏదైనా వేకెన్సీ ఉంటే చూద్దామని చూసిన ఒక ఛాన్స్ కూడా అక్కడ సుచిత్ర దగ్గర వేరే స్టోర్ పడితే అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది కానీ పోలేదు నేను ఎందుకు పోలేదు ఇక ట్రాన్స్ఫర్ అయిపోయినా సెవెంత్ కి లాస్ట్ మంత్ అక్టోబర్ సెవెంత్ కి ట్రాన్స్ఫర్ వేసి నన్ను వేసున్నారు వెళ్ళిన సో మళ్ళా ఒక టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయినాక ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ తారీఖు అట్లా వాళ్ళు మేనేజర్ వాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ఎట్లుంది స్వరాజ్ బాగున్నాం అడిగిరు అడిగి చెయ్యి భుజమ్మి చేయేసుకొని మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాము కానీ అక్కడ సోమాజ్ కూడా చాలా మట్టుకు లాస్ అవుతుంది చాలా మట్టుకు అంటే నీ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ ఎవరు చేసేటో లేరు నీలాంటి వాటిని నేను తీసేసినందుకు మేమే పచ్చతా పడుతున్నాము అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినందుకు నేను కూడా సరే సార్ ఓకే ముందు ఎక్కడైనా ఒకటే ఏం చేసింది అన్న అయితే నీకు స్పెషల్ రోల్ ఇస్తున్నా మేము ఏదైతే బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు కదా మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ మీద పెద్దగా చేస్తే నేను ఆర్బోలో కూర్చోవాలి రీజనల్ ఆఫీస్ లో నువ్వు కూర్చోవాలి అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి ఫైవ్ స్టోర్స్ కి నువ్వు పెద్దగా అవుతావు అంటే సరే సార్ మీరు చెప్పింది ఒకటి అంటే చేసేది ఒకటి నాకు నమ్మకం లేదు కంపెనీ మీద సో నేను సరే సరే సార్ చూసాంలే అని నేను అన్నా అంటే చూద్దామని కాదు నీకు కెపాసిటీ ఉంది మన స్టోర్లు ఎవరు లేరు అట్లాంటోళ్ళు నీకు వేదార్థంగా ఉంటావు మంచిగా ప్రతి ఒక్కరిని పర్ఫార్మెన్స్ చేపిస్తావు నీ మాటలతోటి అక్కడ కూడా సోమాజ్ కూడా చాలా మంది ఫీల్ అయ్యారు వచ్చినప్పుడు అని చెప్పారు చెప్పినప్పుడు సరే సార్ అని చెప్పి లైట్ తీసుకున్నా లైటర్ తీసుకున్నాక మొన్న టూ డేస్ బ్యాక్ మాది ఒకటి ఆఫర్ ఉండే బిఎస్ఎస్ బీమా సూపర్ సర్ప్రైజెస్ అని అండర్ దయర్స్ ఆఫర్ ఉంది ఆఫర్ ని ఎక్స్టెండ్ చేసి నవంబర్ టెన్త్ వరకు టెన్త్ వరకు ఇంకోసారి వచ్చిండు పెద్దసారి వచ్చి ఫస్ట్ నుంచి నువ్వు అక్కడ నువ్వు రిపోర్ట్ చేయాలని చెప్పిండు మెయిల్ వస్తుంది నీకు ఒక ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూ నువ్వు క్రాక్ చేస్తే నీకు పోస్ట్ వస్తుంది చెప్పిండు ఓకే సార్ అని చెప్పిన సరే అని నేను ఇంటర్వ్యూ ఏం అటెండ్ చేయాలి వాళ్ళే డైరెక్ట్ మెయిల్ పంపించేసారు బిడిఓస్ కి మేనేజరు మార్కెటింగ్ మేనేజర్ అని ఎక్కడెక్కడ ఈ రోజు ఎక్కడెక్కడ పోవాలి అనేది వాళ్ళు లెవెల్ నుంచి నాకు రిపోర్టింగ్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చిండి అక్కడ మళ్ళా రేపు ఒకసారి కలుమ్మని చెప్పారు రేపు నేను యాక్చువల్లీ వీక్ ఆఫ్ తీసుకుందాం అనుకున్నా కానీ లేకుండా నన్ను కలుమ్మని చెప్పారు సో దేవుడు ఎక్కడైతే నన్ను ఎక్కడైతే తీసేసిండో అక్కడ నన్ను హెచ్చింపబడి సో ఆయన ఆయన యొక్క తలంపులు మన పట్ల ఎంతో హెచ్చుగా ఉన్నాయన్నమాట సో అదొకటి నేను సో దేవుణ్ణిలో గడిపినంత కాలము దేవుణ్ణిలో ఉండాలని నాకు ఇంకా కోరిక ఉంది సో ఈ యొక్క చిన్న యొక్క సాక్ష్యం దేవుడు దీవించంగాక అండ్ ఆల్సో మన ప్రేయర్ వల్ల కూడా ప్రతి ఒక్కరు స్వస్థత పడుతున్నారు ఇంకా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు దేవుణ్ణిలో ఎదగాలని నేను కోరుకుంటున్నా మన కేబిపిఎం గ్రూప్ లో ప్రతి ఒక్కరు సేవా విషయమై ప్రతి ఒక్క విషయమై అందరూ వింటున్నారు సో దేవునికి వందనాలు ఈ సేవ ఇచ్చినందుకు కేబిపిఎం ద్వారా సో థ్యాంక్ సో మచ్ అందరికి నన్ను ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి ఇంకెవరైనా థ్యాంక్ స్వరాజ్ బ్రదర్ క్యాథరిన్ సిస్టర్ ఇంకెవరైనా నేనే పేరు చెప్పాలా గ్లోరీ సిస్టర్ నా బ్రదర్ ఏంటే మీ అనుభవం ఏంటి ఈ ప్రోగ్రాం ద్వారా వర్షీ పవర్ లో ఉన్నందుకు మనకి ఏంటి లాభము మనకు మనం పొందుకున్నది ఏంటి మీరు మీ మా మీ మాటల్లో చెప్పండి మేము పొందుకుంది ఏంటంటే సాక్ష సాక్ష్యాలు వాక్యాలు వింటున్నాము వాక్యాలు దేవుడు అందరి ద్వారా దేవుడు మాతను మాట్లాడుతున్నాడు దేవుడు ఇంకా మమ్మల్ని బలపరిచిండి ఇంకా సేవలో వాడుకుంటున్నాడు ప్రతి విధంలో సేవలో వాడుకుంటున్నాడు ఎక్కడ విలేసినా మేము వెళ్తున్నాం దేవుడు ఎవరి కూడా ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనకి విజయాన్ని ఇస్తున్నాడు మొన్న మా చెల్లె వాళ్ళ ఆయన హస్బెండ్ కూడా బాగలేకుండే ఆయన కోసం కూడా ప్రార్థన చేసినాము ఇందులో కూడా ప్రార్థన చేసినారు అక్కడ దేవుడు కార్యం చేసినాడు అసలు ఆయన బా చాలా స్థితిలో ఉండే బాగలేని స్థితిలో ఉంటే నేను అన్నకు ఫోన్ చేసి అన్న ఏం చేసిందంటే సిస్టర్ ఇమీడియట్లీ అమ్మ చెల్లెకి నెంబర్ ఇచ్చేసా అంటే చెల్లె ఫోన్ చేసింది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంది ఫోన్లో ప్రార్థన చేపించుకుంది అసలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండే అతను ఆయన అక్కడ దేవుడు కార్యం చేసిండు అన్న చెప్పినప్పుడు ఈ టైంకి ప్రార్థన చేయించుకోండి అంటే ఆ టైంకి ప్రార్థన చేసుకుంటు ఎక్కడ టెస్ట్ చేసినా నార్మల్ వెళ్ళింది ఎక్కడ పోయినా కూడా నార్మల్ ఉన్నాయి కానీ దేవుడు అక్కడ కార్యం చేసినాడు అసలుకి వాళ్ళ పరిస్థితి చాలా భయంకర భయంకరంగా ఉండే రెండు నెలలు కానీ దేవుడు ప్రార్థన చేసినందుకు ఒక మీటింగ్ పెట్టినాము మరి అన్న ప్రార్థన చేసిండ్రు బ్రదర్స్ ప్రార్థన చేసిండు సిస్టర్స్ ప్రార్థన చేసిండ్రు అందరూ ప్రార్థన చేసి దేవుడు అక్కడ కార్యం తెలిసిన వాళ్ళకి అందరు చెప్పినా వాళ్ళు ఆయన బాగా ఏండు ఎప్పుడు ఆయనంత ఆయన పనికి వెళ్తున్నాడు దేవుడు అక్కడ కార్యం చేసిండు మా చెల్లెకి కూడా చెప్పినా ఇట్లా ప్రార్థన చేయనంటే ఆమె ఇంకా నేనంటే నాకంటే ఎక్కువనే ప్రార్థన చేస్తుంది ఫాస్టింగ్ ప్రేయర్ లో చేస్తుంది దేవుడు అక్కడ కార్యం చేసిండు విజయాన్ని ఇచ్చిండు అసలు ఆ రెండు నెలలు ఎంత ఆమె చిత్రం దేవుడు మనం చాలా అంటే పోషించినడు మమ్మల్ అని అని ఆమె ప్రతి పస్ ఆ రోజు అట్లున్నా కూడా ఆమె పస్తులో ఉన్నా ప్రాధాన్య చేస్తే దేవుడు నాకు సహాయం చేసిండు మనుషులు దేవుడు నాకు సహాయం చేసిండు ఎట్లున్నా మేము పరిస్థితులు ఉన్నా అని సహాయం చేసిండు అని ప్రా దేవుడు అక్కడ ఆమె సాక్ష్యం ఇచ్చిన్నాడు బ్రదర్ని రమ్మండి అక్కడ మీటింగ్ రెండు మూడు రోజులు మేము మీటింగ్ కూడా పెట్టినాము అక్కడ దేవుడు కార్యం చేసిండు ఇది ఏమి ఇచ్చినా దేవుడు లాస్ట్ ఇచ్చిండు మీకని వాక్యం ద్వారా దేవుడు అక్కడ మాట్లాడిండు ప్రతి విషయంలో దేవుడు వాళ్ళకి సహాయం చేసిండు ఆయన సజీవ లెక్కలు నిలబెట్టిండు ఈ రోజు ఆయన పని పనికి వెళ్తున్నాడు అక్కడ దేవుడు ఆ కుటుంబానికి కూడా సహాయం చేసిండు మరి మత్తమ్మ కూడా బాగలేకున్నా అందరూ ఉన్న సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు కెబిపేమ్ లో ఉన్నారు బ్రదర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ ప్రార్థన చేసిండ్రు మతమ్మ కూడా బాగైంది అసలు ఆమె రెండోసారి కూడా ఆమెకి పెరాల్సా వచ్చిండుండే కానీ దేవుడు రెండోసారి కూడా ఆమెను కాపాడిండు దేవుడు ఆమె సజీవలు ఎక్కలను నిలబెట్టిండు ఈ ప్రార్థనలో దేవుడు అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి దేవుడు స్వస్థత పరుస్తున్నాడు దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు మేము సేవలో వాడబడుతున్నాము ఎక్కడ పోయినా మా మేము చేసిన కేవలం ప్రార్థన చేసినాం దేవుడు మాత్రం కార్యము చేస్తుండడు దేవుడే కార్యము చేస్తుండే దేవుడే వాళ్ళ కుటుంబాలకి విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో మేము వాడుకుంటాడు వాడుకుంటా ఉన్నాడు ఇంత చిన్న ప్రార్థన చేసిన దేవుడు మా ప్రార్థన వింటా ఉన్నాడు అందరు ప్రార్థన మీ ప్రార్థన వల్ల మమ్మల్ని దేవుడు ఈ స్థితిలో నిలబెట్టిండు కాబట్టి దేవుడు ఒక చిన్న సాక్ష్యము దీవించను దాకా యూజ్ లార్డ్ సహవాసంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యలు ఆశీర్వాదాలు ఎన్నో దయచేస్తున్నాడు ఈ పరుగు పందెంలో ఈరోజు మనది సాక్ష్యాల పరుగు పందెం కాబట్టి ఇద్దరు థర్డ్ పర్సన్ ఎవరో మీరే సెలెక్ట్ చేసుకోండి ఎవరు ముందుకు శాంతమ్మ సిస్టర్ చెప్తారా మాధురి సిస్టర్ మీరు కూడా రెడీగా ఉన్నారా చెప్పండి అందరికీ ప్రేజ్లా మెయిన్ చెప్పండి అందరికీ దేవుడు కేబిపిఎం గ్రూప్ లో మంచిగా అందరికీ దేవుడు మనకి అనేది దేవుడు వాక్యాలు ఎదుగుటకు దేవుడు సహాయం చేసిండు దేవుడు ఆర్థికంగా కూడా ఎన్నో మేర్లు చేశాడు మంచి కుటుంబాన్ని కేబిపిఎం గ్రూప్ అనుదినము వాక్యంలో బలపరచడానికి సేవకు వెళ్ళటానికి కూడా దేవుడు కృప చూపించాడు సేవలో కూడా అద్భుత కార్యాలు వెళ్ళిన చోటల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు గొప్పగా దేవుడు సేవలో మమ్మల్ని కూడా ఈ సంవత్సరంలో దేవుడు ఆడుకున్నాడు ఇదివరకు ఎప్పుడు సేవకు వెళ్ళలేదు దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు మాకు సహాయం చేసిండు మంచి కుటుంబాన్ని అనుదినము దేవుళ్ళు బలపరచడానికి దేవుళ్ళు శక్తి పొందుకోవటానికి దేవునికి దగ్గరగా జీవించటానికి దేవుడు కొరకు చూపించాడు అందరికీ నా ప్రైజ్లో ప్రైజ్లా థ్యాంక్ యూ సిస్టర్ చెప్పండి నెక్స్ట్ మాధురి సిస్టర్ చెప్పగలరా కేబీపీఎంలోకి మీరు ఇప్పుడు పాల్గొంటున్నారు ప్రేర్ చేసుకుందా చిన్నగా సాక్ష్యం వంచుకుంటాను పశుద్ర ప్రేమ కనుక కృపకలు మా ప్రేపర్లకు తండ్రి ఏసో ప్రభావ ఇదిగో తండీ నీకు కోట్ల స్థుతులు స్తోత్ర ప్రాభా మా జీవితంలో చేసిన మిమ్మల్ని బట్టి నీకు వందనా ప్రభావ ఇదిగో నువ్వు నా జీవితంలో చేసిన కార్యాలు ప్రభావం నేను పంచుకుంటున్నాను కా ప్రభావ నీ ఆత్మకార్యం జరిగించమని ఏసీ స్థితిలో అడిగిపడుకున్నావుతం ఆమె నా సాక్ష్యం ఏంటంటే నా సాక్ష్యం ఏంటంటే నాకు మాట్లాడడం కానీ రావట్లేదు కానీ దేవుడు సాయం చేస్తాడు నాకైతే అసలు మాట్లాడడం కానీ రాదు అలాంటిది అన్న నాకు ఒక అవకాశాన్ని ఇచ్చిండు మీరు ఇలా నడిపే సిస్టర్ అని చెప్పి నాకు రాదు అసలు ఎలాగని చెప్పి అనుకుంటా ఉన్నా కానీ దేవుడు సాయం చేసిండు అలాగే నాది లీడింగ్ ఉన్నప్పుడు నాకు ప్రతి ఒక్కరు పేరు పోయినా అందరికి అప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయినా సమయం కొద్దిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు చాలా సాయం చేసినరు చాలా మోటివేట్ చేసినరు ప్రతి ఒక్కరు మీకు చాలా థ్యాంక్స్ అంతగానే కాదు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది వాక్యం చెప్పడానికి క్యాథరిన్ అక్క నాకైతే అక్క నాకు వాక్యం చెప్పడం రాదక్క నేను చెప్పలేను అక్క అని చెప్పను అన్నప్పుడు అక్క కాదు సిస్టర్ నువ్వు చెప్పాలి అన్న కానీ సిస్టర్ చెప్పమనండి బ్రదర్ అని చెప్పను మెసేజ్లు చేసేటవారు పరిశుద్రులకి చెప్పండి చిన్నగా అయినా సాక్ష్యమైన పంచుకోండి మీరు చిన్నగానే చెప్పండి అని చెప్పనని ఫస్ట్ అక్క వాళ్ళు చాలా మోటివేట్ చేసేటవాళ్ళు చిన్న వాక్యం అన్నా చెప్పండి టెన్ మినిట్స్ అయినా పర్వాలేదు వాక్యం చెప్పండి అని చెప్పన్నప్పుడు నాకు ఇంకా ఏం ఏం చెప్పాలి అక్క వాళ్ళు ఏమో చెప్పమంటున్నారు వీళ్ళందరి ఇంత తెలియకల జ్ఞానం ఉంది నాకైతే ఏం తెలియదు మాటలు కాని రావు మాట్లాడితే నతి నతిగా వస్తాయి అని చెప్పని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ రోజు వాక్యం ఎలా చెప్పానో నాకు తెలియదు కానీ దేవుడు అయితే అద్భుత రీతిగా వాడుకున్నాడు కుటుంబం ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయినారు నువ్వేనా వాక్యం చెప్తుంది అలాగా అని దేవుడు ఆ రోజు నుండి నా జీవితం ప్రతి ఒక్కరు నన్ను మోటివేట్ చేస్తానే ఉన్నారు ప్రతి ఒక్క చోట తర్వాత లీడింగ్ లో నా దీప్ ఆ రాత్రి నాక్క తర్వాత నాది నా తర్వాత దీపక్కది దీపక్క తర్వాత మన అక్క గారిది కళ్యాణ అక్క గారిది వీళ్ళందరూ నన్ను మోటివేట్ చేసేటోళ్ళు వాక్యం చెప్పండి అంటే నాకు అక్క నాకు వీడియో ఆన్ చేసి చెప్పడం కొద్దిగా ఇదిగా ఉంటది అక్క టెన్షన్ టెన్షన్గా ఉంటది నేను ఆఫ్ చేసి చెప్తా అంటే నీకు అనుకూలంగా ఉంటే అలాగా చెప్పండి మీకు దేవుడు ఇచ్చినట్టు మీకు అట్టాగా తలవంతులు ఇస్తే చెప్పండి అని చెప్పేట వాళ్ళు నా గురించి నేను వాక్యం చెప్పే దాని గురించి వాళ్ళు సాక్ష్యాలు పంచుకుంటే నాకు అనిపించింది దేవుడు నువ్వు నన్ను వాడుకుంటుంది ఎట్టగా అసలు నాకు మీరంటే తెలియదు అలాంటిది నా అక్క నాకు చెప్పింది మాదిరిగా మీరు వాక్యం చెప్తే ఖండించినట్టు ముఖాన్నే చెప్తున్నారు చెప్పి నాకు అనిపించింది అవును నేనైనా ఇంత కండి అంత రఫ్ గా చెప్తున్నానంట నాకైతే తెలియదు కానీ గంట సేపు అయితే నేను దేవుణ్ణే సాయం అడుగుతా కానీ అలాంటి నన్ను వాడుకుంటుండేది దేనికి పనికిరాని నన్ను అసలకి గుర్తింపు నన్ను దేవుడు పిలుచుకొని రక్షణ ఇచ్చిండు ఈ కుటుంబంలోకి ఈ కేపిఎం గ్రూప్ అనే గ్రూప్ దేవుణ్ణి నడిపించిండు అలాగే ప్రతి ఒక్కరూ ఎక్కడ పోయినా మంచిగా సాయం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు వాక్యం చెప్పని మోటివేట్ చేస్తా ఉంటారు నువ్వు వాక్యం చెప్పు నువ్వు బాగా చెప్తావు అని చెప్పాను నన్ను ఎంతో మోటివేట్ చేస్తానంటే ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్స్ ఫస్ట్ అన్నకి మొదట దేవునికి తర్వాత అన్నకి అలాగే గ్రూప్ ప్రతి ఒక్కరికి అలాగే నా ఫ్యామిలీ గాని మా అత్తమ్మ మా బావ మామయ్య గారు ప్రతి ఒక్కరు నా భర్త ప్రతి ఒక్కరు నన్ను మోటివేట్ చేస్తా ఉంటారు నువ్వు మంచిగా చెప్తున్నావు నువ్వు బాగా చెప్తున్నావు అని చెప్పాను నాకు ఇంకా అనిపించింది నేను పొద్దు నుండి సాయంత్రం వరకు కూర్చొని ఇంకా వాక్యం ఇంకా చెప్పాలి ప్రభా ఇంకా చెప్పాలి ప్రభా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ప్రతి ఒక్క వాక్యం చెప్పిన తర్వాత ఎలాగొచ్చింది ఏంది అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకో మళ్ళీ నేను ఇంకా ఎక్కువగా చెప్పాలి ఇంకా ఇంకా లోతైన చెప్పాలి తెలుసుకోవాలని చెప్పను ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ఒక దినమంతా కూర్చొని నేర్చుకొని ఎక్కడెక్కడ వర్సెస్ లో ఉంటాయా ఎందుకంటే నేను నేను నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా బైబులు చదవాల మొత్తం చదవాల మొత్తం చదవాల నేను కొన్ని చదివినే మళ్ళీ ధ్యానిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది ఒకప్పుడు అది ఒకరుకు చదువుకుంటే కానీ ఇప్పుడు మళ్ళీ అది నూతనంగా దేవుడు ఏదో ఉంటాడు నేను అలాంటిది నేను మొత్తం బైబుల్లో ఈ రచనకు సంబంధించిన ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అంతా చూసుకొని ఇదే కాంటెస్ట్ ఎక్కడ ఉందని చెప్పి చూసుకొని వచ్చి నేర్చుకొని ప్రభును సాయం తెచ్చి ఎక్కడ ఆగిపోకూడదు నీ ఆత్మకార్య జరిగించా అని చెప్పని దేవుడు సాయం ఆయన అద్భుత రీతిగా వాడుకుంటున్నాడు అంతగానే కాదు గ్రూప్లో ప్రతి ఒక్కటి దేవుడు ప్రతి దినాన ఏదో ఒకటి నేర్పిస్తానే ఉన్నాడు ఎలా జీవితానికి కట్టుకో ఆత్మస్థితిలో ఎలా ఉండాలి అని చెప్పి వాక్యంధర మాట్లాడుతున్నాడు బలపరుస్తున్నాడు ఆయుష్ మార్గాల చూపిస్తున్నాడు ఒప్పుకొని ఒప్పుకోంపేస్తున్నాడు ఆయన బలు చేసి కుర్పునిస్తున్నాడు ఇలాగ ఎంతో నా జీవితంలో అయితే గొప్ప కార్యాలు చేస్తా వస్తున్నాడు అలాగే ఇంకా నేను బాగా నేర్చుకొని ఇంకా బాగా చెప్పాలని కోరిక నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు మొదట దేవునికి వందనాలు అలాగే ఇంకా సేవలో బలంగా వాడబడాలి ఒకప్పుడు సిగ్గుపడతా ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే సిగ్గు కాని లేదు రోడ్డు మీద ఎవరికి ఏం కనిపించినా గానీ సువార్త ప్రకటించే అంత శక్తినిచ్చిండు దేవుడు అంత ఇచ్చిండు భయం లేకుండా ఎవరు ఏమున్నా కానీ ఆటోలో పోతున్నా ఎక్కడ ఏం ఏం పని చేస్తున్నా కానీ వాళ్ళకి సువార్త చెప్పగలుగుతున్నాను దేవుడు అటువంటి ధైర్యాన్ని ఇచ్చిండు శక్తినిచ్చిండు దేవుడికి భయం కలుగును కాక అలాగే ఇంకా నేను బాగా సేవలో వాడబడాలి అలాగే ఇంకా నేర్చుకోవాలని ఆశా దేవుడు ఇంకా సాయం చేస్తాడని సాయం చేస్తాడు కాబట్టి ఇదే నా సాక్ష్యము దేవుడు నన్నైతే సేవల బలంగా వాడుకుంటున్నాడు ఎందుకంటే ఏం తెలియదు అని నన్ను నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు వాక్యం జపనిస్తున్నాడు అలాగే ఇతరులకి సువార్థగా ప్రకటించి కురుపుణా గురించి అంతకంటే ముఖ్యంగా రక్షణ ఇచ్చిండు ఇంతకు మించి జీవితానికి ఏం అవసరం లేదు చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఆమెన్ థ్యాంక్ అక్క ఆమెన్ థ్యాంక్ సిస్టర్ మాధురి సిస్టర్ వి మాధురి సిస్టర్ మీరు చెప్పండి మినిస్ట్రీస్ లో మీరు వాక్యం షేర్ చేసుకుంటున్నారు ప్రార్థనలు పాటలు మీ అనుభవం ఏంటో చెప్పండి రెండు ముక్కలు చెప్పినా సరే వి మాధురి సిస్టర్ సో ముందు సిస్టర్స్ అయిపోవాలి దీపా సిస్టర్ రెడీనా మీరు దీపా సిస్టర్ రెడీ అక్క చెప్పండి మీ అనుభవం చెప్పండి ఈ ప్రోగ్రాం గురించిన మీ అభిప్రాయాలు ఏంటి అసలు ఈ ప్రేయర్ సర్వీస్ మూలంగా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఏంటో ఒక రెండు నిమిషాలు ఓకే అక్క అందరికీ ప్రేజ్ లోపిస్తున్నామన్న నా సాక్ష్యం ఏంటంటే దగ్గర దగ్గర డేస్ కంప్లీట్ అయింది సో సెవెంటీన్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ ఏంటంటే అది ఉత్తగనే కాదు బికాస్ ఆఫ్ గాడ్ గ్రేట్స్ దేవుని యొక్క కృప ద్వారానే ఇంతవరకు రన్ చేయబడితే అనంటే దేవుని యొక్క కృప ద్వారానే ఈ ప్రైస్లలో చాలా మటుకు ప్రతి వాళ్ళు వాక్యం చేత మాట్లాడడము ఈచ్ ఆఫ్ ది పాయింట్స్ ఏవైతే హృదయానికి టచ్ అయినాయో అంటే వింటున్నాం కానీ దాన్ని పాటించడానికి ప్రాక్టీస్ చేయడము ఇట్లా నేను ఏ వాక్యం అయితే వింటున్నానో అది నేను రిసీవ్ చేసుకోవాలా ప్రైజ్ ఎట్లా చేయాల వేరే వాళ్ళ కోసమో ఇది కూడా నేను కేబీపీఎం గ్రూప్ లోనే నేర్చుకున్నాను ఎవరి విషయంలోనే కానీ ఏదైనా కానీ అందువారా చెప్పే ప్రతి వాక్యం ద్వారా ఈ చోది పాయింట్ లో నా రుదర్నికి టచ్ అంది మాత్రమే నేను దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను అట్లా ఏదైనా అప్లై చేసుకోవాలా సాక్రిఫైస్ చేసుకోవాలి అంటే దేవుని కోసం ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవాలంటే అప్లై చేసుకోవాలి వాక్యాన్ని అని ఇట్లా కూడా కేబీపీఎం లోనే నేను నేర్చుకున్నా ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ వాక్యం ఎట్లా చెప్పాలో ఇతరులకు కూడా నాకు తెలీదు ఆ ఇవన్నీ నేర్చుకుందంటే కేబీపీఎం గ్రూప్ లోనే ఈ గ్రూప్ లోకి వచ్చినాక నేర్చుకున్న ప్రతి థింగ్స్ ఎట్లా అంటే ఆత్మీయంగా దేవుడు చెప్పేది ప్రతిదీ ఆత్మీయమైన జీవితం ఎట్లా బైబుల్ రీడింగ్స్ ఎట్లా చేయాలా ఎట్లా ముందు నడిపించాలనే విధంగా డైరెక్ట్ ఒకప్పుడు బైబుల్ కంటిన్యూగా చదువుకుంటూ పోవడము ఇట్లా చదివితే కూడా అర్థం కాకపోవడము తర్వాత ఎప్పుడైతే దేవుని యొక్క సమయంలో టైం స్పెండ్ చేయడము ఆయన సన్నిధిలో ప్రార్థించడము దేవుడు బయలుపరచడము అట్లా ఆయన ఎన్నో బయలుపరిచిన వరకు చదవడము అట్లా జరిగిందనమాట అంటే ఇవన్నీ దేవుని యొక్క కృప ద్వారానే ఎందుకంటే ఏమి తెలీదు అసలు లైఫ్ అంటే ఎందుకు తెలీదు because we wanted to help each of the other groups with each of them. We wanted to value that KVP group. Yet on this year, we wanted to award everything over you. Since you picked one another group we knew, those only were the answer wow, who was Antán Pearl at a seldom time. There are other questions in the audience. వీళ్ళందరూ లీడ్ చేసినప్పుడు కూడా నాకు చాలా మోటివేట్ చేశారు రన్ చేయాలా వాక్యం ధ్యానం చాలా చెప్పడము ఇవి వాళ్ళు చేసే టీచింగ్స్ వాళ్ళు ఇచ్చే మోటివేషన్స్ కూడా నాకు అన్నిట్లో మంచిగా టచ్ అయిందనమాట ఎవ్రీథింగ్ ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ లైఫ్ లో కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేశాడు అడుగడుగునా నేను ఒంటరిగా ఉన్నా ఆయన నాకు తోడున్నా అనేలాగా దేవుడు నాతో మాట్లాడడము అని ఇచ్చే దర్శనాలే కానీ ఆయన ఇచ్చే కళలే కానీ ఆయన ఇచ్చే ప్రతిదీ ఏదైనా కానీ ఆ అంటే బలపరచడానికే దేవుడు అంటే నేను ఎంత బలహీనతలో ఉన్నానో ఆ టైంలో దేవుడు నన్ను అట్లా జరిగింది దేవుడు అట్లా కార్యం ఇంకా నా కుటుంబంలో కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పటి వరకు మేము హాస్పిటల్కి వెళ్ళలేదు ఆ ఎందుకనంటే అన్న చెప్పినాడు ఎవ్వరు కూడా హాస్పిటల్కి వెళ్ళొద్దు అనేసి ఆ రోజు దిలీ బ్రదర్ వాళ్ళ ఇంట్లో అక్టోబర్ మంత్ నుంచి ఎవరు కూడా వెళ్ళొద్దు ఈ ఫిబ్రవరి వరకు ఎవరు కూడా సిక్ కావద్దు ఇలాంటి చెప్పిన ఆ వాక్యము అన్న చెప్పడం కూడా మాకు రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇంతవరకు మేము సిక్ కాలేదు మాకు కూడా ఎలాంటి రోగాలు కూడా అయితే ఏది కూడా రానివ్వలేదు ఏమందరం హెల్దీగానే ఉన్నాము ఆ యొక్క వాక్యము ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడిందని నేను నమ్ముతున్నాను స్టిల్ నా ఇప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని మంచి పెట్టి మా కుటుంబంలో నాకే కానీ మా బాబుకే కానీ నా బర్త్కే కానీ దేవుడు అన్ని విషయంలో సహాయపడ్డడం ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే నా భర్త్ డ్యూటీకి వెళ్ళి రావడం కూడా దేవుడు కాపాడడము ఆయనకి డ్యూటీలో కూడా ప్రమోషన్ దేవుడు ఇవ్వడము మరి ప్రతి విషయంలో దేవుడు సహాయపడడం మరి నా విషయంలో కూడా నేను ఎడ్యుకేషన్ లో ఒకప్పుడు ఎట్లా అంటే కంప్లీట్ కాకుండా హాఫే ఉండే నా ఎడ్యుకేషన్ దేవుడు ఏం చేసిందంటే మోటివేట్ చేసి నన్ను ప్రతి విషయంలో నా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయడము నన్ను ప్రతి పాస్ కావడము నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి జరిగిందనమాట అట్లా దేవుడు ఈ చౌద్ది పాయింట్ లో నన్ను బ్లెస్ చేస్తున్నాడు ప్రతి విషయంలో ఆయన నాకు తోడుంటున్నాడు ఎలాంటి సందర్భంలో అయినా ఆయన నా చేయి పట్టుకునడం పట్టి నడిపిస్తున్నాడు అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది బికాజ్ ఆఫ్ వాట్ గ్రేసర్ నిజం చెప్తున్నాను కదా ఒకప్పుడు ఏది ఉన్నా లేకపోయినా ప్రతి విషయంలో వెనుక పడడమో అట్లా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ నుంచి ప్రే స్టార్ట్ చేయడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిదీ నేర్చుకోవడమే ముందుకు బలపడమే కానీ వెనుకకి అయితే ఇంకా వెళ్ళలేము ఎందుకంటే దేవుడు ఒకటే పోయి చూపించడు గో స్ట్రైప్ కావడం అండి అట్లా ముందుకు వెళ్ళడము ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దేవుడు ముందుకే నడిపిస్తున్నాడు ఎందుకంటే చాలా మంది బలహీనతలో వెనుక పడిపోతారేమో కానీ దేవుడు అట్లా ఇవ్వలేదు ఆయన ముందుకు నడిపించింది ఎందుకంటే ఆయన ఆత్మహిత నడిపింపు ప్రతిరోజు ఈ యొక్క ప్రైస్ లో ఉంటున్నాయి గట్టిగా నేను నమ్ముతాయి ఎందుకంటే ఒకరు ప్రార్థించకపోయినా బ్రదర్స్ సిస్టర్స్ మన గ్రూప్ అందరూ ప్రార్థన చేసే మన కేబిఎం కోసం కాబట్టి అట్లా బలపడ అట్లా అంటే మీ ప్రైజ్ ద్వారా కూడా నేను బలపడ్డాను అది నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా ప్రే చేశారో లేదో తెలియదు కానీ మన గ్రూప్ కోసం ప్రత్యేకంగా కొంతమంది బ్రదర్స్ మన టీం మెంబర్స్ ప్రార్థించడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన గ్రూప్ లో ఎవరు కూడా వెనుకబడపోకుండా అందరు ముందుకు రావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ బాడ్ గ్రేస్ ఇంకా అలాంటి బ్రదర్స్ మన దాంట్లో ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు అనంటే ఆ దేవుని యొక్క కృప ద్వారానే అంటే ఒకరికి ఒకళ్ళు బలపరచడము ఎడతెగక ప్రార్థించడము ఇవి రన్ అవుతుంది మన దగ్గర ఇది తెలి ఇంకోటి ఏంటంటే సుజాత చాలీ ఫస్ట్ టైం మన గ్రూప్ రన్ చేస్తుంది కాబట్టి అక్క ప్రతిదీ కూడా పీస్ఫుల్ గా అనుభవంగా మంచిగా టీచ్ చేసి ముందుకు రన్ చేపిస్తుంది అక్క లీడింగ్ లో కూడా చాలా బాగా రన్ అవుతుందనమాట అక్క అసలు అనుకోలేదు ఫస్ట్ టైం అక్క చేస్తుంది కానీ తనకైతే చాలా అనుభవం ఉంది ప్రతి విషయంలో తను చెప్పే విషయంలో కూడా ఎట్లా డీలింగ్ చేయాలా ఎలా నడిపించాలో మళ్ళా ప్రజలకి ఈ యొక్క ఉన్న ప్రతి వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేయాలా మరి కాంటాక్ట్స్ లేకపోయినా కాంటాక్ట్స్ తీసుకొని ప్రోక్షాహించి ముందుకు నడిపించడం అంటే తను తీసుకున్న ఇంట్రెస్ట్ ని బట్టి ఆ లీడింగ్ ని కంపల్సరిగా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేశారు కాబట్టి బికాజ్ అక్కకి దేవుడు ఒక మంచి గిఫ్ట్ అనమాట సో దేవుడు మరి ఇచ్చిన సాక్ష్యం దించింది కాకపోతే థ్యాంక్ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు మాదిరి మీ మాదిరి చెప్పగలరా మీ మాదరి సిస్టర్ మీరు చెప్తే నెక్స్ట్ మనము బ్రదర్స్ వర్క్ వెళ్దాం ఎందుకంటే ఆల్రెడీ మనకు వన్ అయింది వన్ అవర్ అయిపోయింది మీ మాదిరి సిస్టర్ మీరు ముందుకు వస్తారా బ్రదర్స్ మీరు స్టార్ట్ చేయండి ఎవరు ముందు వస్తారు మీ యొక్క అనుభవము మీరు చెప్పాలనుకున్నది ప్రోగ్రామ్ గురించి ప్రార్థనల విషయంలో కేబీపీఎం మినిస్ట్రీస్ వర్కింగ్ విషయంలో చెప్పండి కేపిఎంలో మొట్టమొదటిగా నేను జాయిన్ అప్పుడు ఒక చిన్నగా చెప్తాను ఒక ఐదు విషయాలు ఆరు విషయాలు ప్రభు నాకు ఆరు విషయాల్లో దేవుడు నాకు ఆ కొన్ని గొప్ప విషయాలు దేవుడు నాకు అది బయలుపరిచింది మొట్టమొదటి ఏంటంటే రక్ష అనుభవం దగ్గర నుంచి ఈ రోజు వరకు కాబట్టి ఐదో ఐదు పాయింట్స్ నేను చెప్తాను అదేమి విశదీకరించాను కాబట్టి మొట్టమొదట రక్షణ పొందిన తర్వాత నా జీవితం ఎట్లుందంటే యథావిధి జీవితము ఆదివారం చర్చికి పోవాలా సోమవారం శనివారం వరకు యథావిధిగా ఉండాలా అంతే అలాంటి జీవితం ఉండే ఒక నాది కానీ దేవుని సేవ చేయాలా దేవుని కొరికి జీవించాలా దేవుని వాక్యం ఎట్లా ఉంది మనం ఎట్లా జీవించాలనేది నాకు తెలియదు కాబట్టి ఏదో ఎవరైనా పిలిస్తే పోయి వాళ్ళ దగ్గర కూర్చోవటం వింటుంది అప్ప నాకు ఎరువుండే విషయం తెలియదు అన్నట్టు ఆశ్చర్యపోయిన మన జీవితంలో నేనున్న ఒకప్పుడు అయితే ఒక బ్రదర్ నేను తీసుకెళ్ళాడు ఆ బ్రదర్ ఎవరో కాదు మనోజ్ బ్రదర్ ఈ వైఎంసీలో నారాయణగూడ వైఎంసీలో కేబీపీఎం ఒక మినిస్ట్రీ ఒక ప్రతి బుధవారం లేక సోమవారం అక్కడ బైబిల్ స్టడీ జరిగేది ఆ టైంలో నేను పొద్దంతా పనిచేసేవాడిని సాయంత్రం ఐదుగాంగ ఇంటికి పోయాండి అనమాట ఎక్కువ సీక్రెట్ టైం నేను పెట్టేవాడిని కాదు అంత ఓపిక కూడా నాకు లేదు ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలనేది ఉండేదనమాట అట్లాంటి జీవితం నాది ఒకప్పుడు తొందరపాటు జీవితము ఒక సహనము ఓర్పులేని జీవితం అది అంత ఒకప్పుడు అయితే ఆ బ్రదర్ నేను తీసుకెళ్ళిండు తర్వాత రెండు వారాలు పోయాను తర్వాత ఇది ఏం అర్థం కావట్లే ఇది మనతో కాదు ఇది ఇది మన వల్ల కాదులే ఇది మనకు ఏదైనా నచ్చదు ఈ టైం ఎవరు ఉంటారు ఈ టైం దాకా పది ఇంటి పోయికి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నేను ఆగిపోవటం జరిగింది అయితే దేవుడు ఇప్పుడైతే నేను ఆగిన తర్వాత నెక్స్ట్ వీక్ నేను పోలేదు మూడు వారాలు పోలే మూడవ వారం దేవుడు ఒక కళ్ళ ద్వారా దేవుడు ఒక దర్శనం ద్వారా కళ అనుకుంటా దర్శనం కాదు కళ ఆ కళలో ఒక బ్రదర్ అంటే చంద్రశేఖర్ బ్రదర్ వచ్చి ఒక పెద్ద ఫ్రూట్స్ గంప తీసుకొని నాకు ఇస్తున్నాడు బ్రదర్ మీరు ఎందుకు రాలేదు ఎందుకు మీరు రావట్లేదు దేవుని సన్నిధి రావాలి కదా అని చెప్పంటే లేదన్నా నాకు అవకాశం వదట్లేదు అంటే అవకాశం వస్తే బ్రదర్ ఏం కాదు ఈ ఫ్రూట్స్ తీసుకెళ్ళు తినేసే బ్రదర్ అని చెప్పి ఒక పెద్ద గంప రకరకాలమైన ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో ఫ్రూట్స్ నేను ఇంతవరకు అలాంటి ఫ్రూట్స్ తోడలే మాములు కొన్ని కనపడేది చూస్తాం రోడ్ల మీద కానీ ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్నాయి చూసినాక సరే అని చెప్పి తీసుకొని తినేసిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ గ్యాప్ వచ్చింది నెక్స్ట్ వీక్ తర్వాత నాకు మనసు ఏమనిపించింది పోదాం లేదు ఏం చేయాలా మనం పోయి ఏం సాధించేది ఏమన్నా తిని పనుకోవటం కదా అని అని అనిపించేది అని చెప్పి నెక్స్ట్ ఒక వారం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ అటు వచ్చే వారంలో పోయినా అక్కడ మట్టపు అనే వాక్యము అది ఆరంభమైంది అప్పటికి త్రీ వీక్స్ ఆగిపోయింది అయితే ఈ మట్టపు ఏందనేది నాకు కొంతకాలం కొద్ది కన్ఫ్యూజన్ ఉండే ఈ ఆయన చెప్పే వాక్యమెంట్ ఉంటే నాకు కోపం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది ఏంది అసలు ఇది వాక్వి ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఏంది ఇది ఏంది అన్నట్టుగా కొంచెం అట్లా ఉండే కానీ నాకు అనిపించింది కాదు కాదు ఇది ఇది అర్థం కావట్లేదు కానీ ఇందులో ఏదో ఒక సత్యం ఉంది కాబట్టి మనసు మనసు ఆగుతలేదు పోవాలనిపిస్తుంది ఆటంకం ఏందో ఏం పోతాలోనిపిస్తుంది ఎట్టగట్టి ఆ బ్రదర్ అయితే నన్ను ఆయనకి చెప్పాలి నన్ను రావు రవి అని చెప్పేసి గుంజుకొని ఏం కాదు రావరావు ఇంటికాడ ఏం చేస్తా అని చెప్పి బలంతంగా తీసుకోడు అనమాట అట్లా కొంతకాలం గడిపిన తర్వాత ఆ వాక్యం అర్థమైందా తప్పుడు నాకు దేవుడు మొట్టమొదట ఎలాంటి పిలుపు దేవుడు నాకు ఇచ్చిందనేది ఫస్ట్ మొదట జ్ఞాపకం చేసిండు ఎలాంటి పిలుపు జ్ఞాపకం చేసిండు తర్వాత రెండోది ప్రభులో మనం ఎట్ట కట్టబడాలి అంటే ఇంతకాలం నేను కట్టబడలే దేవుని వాక్యమైన కొలతో కట్టబడలే ఇప్పుడు కూడా నేను కట్టుకుంటూనే ఉన్నా నేను సంపూర్ణంగా కట్టబడి నేను కాబట్టి ఈ రోజు కూడా నేను నా ఆత్మీయ స్థితిని కట్టుకుంటూనే ఉన్నా ఇంకా సంపూర్ణ స్థితికి అదగాలని ప్రయాసపడుతూ ఉన్నా దేవుడు ఆ విషయం నాకు జ్ఞాపం చేసి అప్పుడు ఆ మట్టపుడిన వాక్యంతో నేను కొలత వేసుకుంటే ఏ కొనలో నాలో దాన్ని తగిన ఒక్క హేతు కూడా లేదు అప్పుడు ఎంతో బాధపడి ఏ పశ్చాత్తాపడి ప్రార్థన చేశాం ప్రభు ఏంది ప్రభావ నా జీవితం ఎట్టుంది ఇంతకాలం ఎవరు మాకు చెప్పలేదే ఈ వాక్యం వెళ్ళేది అనిపించింది తర్వాత ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క వాక్య ఎండిన బలహీనతలు వటించి దేవుడు నన్ను అన్ని బడి తీసుకొచ్చిండు ప్రభులు స్థిరంగా కట్టబడే జీవితం ఒక పునాది మీదకి అయితే ఆయన పునాది మీద తీసుకొచ్చిండు ప్రభు తర్వాత ఆ తర కట్టబడిన తర్వాత నా ఆత్మీయ కొన్ని ఆత్మీయ దేవుడు నాకు కేబీపీఎం ద్వారా బయలుపరచబడ్డాయి కాబట్టి అది గ్రహించగలను అది నేను ఎంతగానో సంతోషించేవాడిని ఆ వాక్యం చెప్తా ఉంటే నాకు అర్థమైపోతుండే అది నెక్స్ట్ నేను ఏం చెప్పబోతున్నాడు ఈ నేను ఏం చెప్ప అలాంటి తపన అన్నట్టు తెలుసుకోవాలి తెలుసుకున్న ఆసక్తి ఉంది అట్లా కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచిండు వాక్యం ద్వారా నేను ఇంకా నా ఆత్మీస్థితి కొంత మెరుగుపరుచుకున్నా తర్వాత నాలుగవది ఏంటంటే ఆ క్రైస్తవ జీవితము ఒక యుద్ధం లాంటిది అనేది కొంతకాలం తర్వాత నాకు తెలిసింది అంటే ఆ యుద్ధం నేను ఒక సైనికుణ్ణి కాబట్టి రక్షణ పొందటమే కాదు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ ఈ రోజు యుద్ధంలో ఉన్నారు మనం పోరాడేది మనుషులతో కాదు అని ఎప్పుడైతే ఆ సత్యం బయలుపరచబడిందో అప్పుడు నాకు అర్థమైంది అంటే క్రైస్తవ జీవితం అంటే ఒట్టిగా ఆచారబద్ధంగా ఏదో ప్రార్థన చేసి వర్షిపోయేది కాదు సేవ చేసుకుంటూ పోయేది కాదు కానీ ఇది ఏంది అనేది ఒక అప్పుడు నాకు ఇది అయితే దానికి ముందు నాకు ఒక విషయం ఏంటంటే ఎంత ప్రార్థన చేసిన ప్రాభా ఈ వ్యక్తి ఎందుకు మార్తలేడు అని అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు నా ప్రార్థన దేవుడు వింటలేదా అనిపించేది ఒకప్పుడు కానీ ఎంతగా బాధ అనిపించేది తర్వాత అనిపించేది మనుషులున్న దురాత్మలతో ఆ దయ్యాలు మనుషుల్లో ఉంటే అవి మన మాట వినవు కాబట్టి అవి విడిచిపెట్టి పోతే కానీ మనుషులు రక్షణ పొంద అని ఆ వేదన కొంతకాలం నేను వెంటాడిందనమాట ఎవరు నడగలేను ఎవరు చెప్పలేరు కాబట్టి అంటే దేవుడు కొన్ని ఒక దశ నుంచి ఒక దశ వరి అట్లా దేవుడు తీసుకుంటూ పోతున్నాడు నేనేందంటే ఒక్కసారిగా జంప్ అయిపోతాను ఏంది ప్రభా రక్షణ పొందాలా అంటే విడిచిపెడితే ఒక్క రోజులు ఈ దేశాన్ని మార్చాలా అనే ఒక తప్పను ఇచ్చేది అనమాట మనిషి తెలియదు అంత ఈజీ కాదు కదా దాని కొద్ది నియమము దానికి ఒక క్రమము ఒక విధానం అనేది ఉంటుంది అది మనకు తెలియదు అంటే ఆ తపన ఆసక్తి అట్లా వచ్చేది అనమాట ఆ టైంలో అట్లా ఉండే తర్వాత సేవా పరిచయలో ఆ తర్వాత అవన్నీ వాక్యాలు చేసిన తర్వాత మన ఎందుకు దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించి ఇవన్నీ బయలుపరిస్తా అంటే సేవ పరిచయ కొరకు కాబట్టి అనేకులు సువార్త ప్రకటించాలా అని అప్పుడు నాకు అర్థమైంది తర్వాత ఆ తర్వాత పరిశుధాత్మ అభిషేకం మీరు పొందుకోవాలా దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి కంపల్సరీ కాబట్టి అని అపోస్తులు కానీ మొదటి అధ్యయంలో ప్రభు ఎన్నో వాక్యాలు కొన్ని వందల రికార్డింగ్స్ వినుంటా నేను నేను నేను టూ లో ఆ మధ్యలో నేను కేబీపీఎంలో వచ్చాను అంతకుముందు రాలేదు ఈ రోజు వరకు కూడా అప్పుడు ఆరంభమైన జర్నీ ఈ రోజు కూడా నేను సాధ్యమంత కాడికి ఈ వందల రికార్డింగ్స్ లో కానీ ఎప్పుడు కూడా నేను మిస్ కాలేదు ఒకవేళ అయినా కానీ రికార్డింగ్స్ వినేవాడిని కాబట్టి చివరిగా అవన్నీ జ్ఞాపకం చేయటం తర్వాత నాకు భాషల గిఫ్ట్ ఉండింది అప్పుడు ఫస్ట్ నేను రక్షణ పొందిన కొత్తలలోనే బాప్తిసం వారానికి పరిశుధాత్మ అభిషేకం నా మీద కానీ నేను ఏం చేశానంటే ఆ టైంలో భాషల మాట కొంతకాలం ఉండి తర్వాత ఎదో రొటీన్ అట్లా అయిపోయి మళ్ళా లోకంలో కలిసిపోయి అంటే భక్తి దేవుని భయం భక్తి బాగుంది కానీ విధానం బాగలేదు ఏదో ఆచారబద్ధంగా జీవం అంతే ఒక మామూలుగా పేరు క్రైస్తవులు అట్లా జీవించే ఉండను మేడం తర్వాత కృపవరాలు ఎప్పుడైతే ఈ గ్రూప్ లో ఆ టాపిక్స్ ఆరంభమైందో అప్పుడు నాకు అర్థమైంది భాషల వరం ఎక్కడో మూలుకు పడేసేమని అప్పుడు అప్పటి నుంచి భాషల వరం ప్రాక్టీస్ చేసిన అంటే ప్రార్థన అడిగిన ప్రవ్వ ఒకప్పుడు నాకు గిఫ్ట్ ఉంది ప్రవ్వ ఇప్పుడు నాకు మళ్ళీ కావాలి అది రివీల్ చేయ ప్రవ్వ అది మళ్ళీ నేను దాన్ని సాధన చేయాల ప్రభు సహాయపడ ప్రావు అని ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ వన్ అవర్ ఆ వర్షిప్ చేయటం అట్లా కొత్త భాషలు ఆ భాషలో మాట్లాడేటప్పుడు దేవుని దర్శనాలు చూడటము తర్వాత ఎక్కలేని ఆనందము అదొక ఏదో సాధించేలాగా ఎన్ని దర్శనాలు రావటం అవన్నీ ఇప్పుడు చెప్పడానికి ఆ సమయం సరిపోదు కాబట్టి అట్లా దేవుడు ఎన్నో అనుభవాలు నాకు ఆత్మీయ అనుభవాలు నేను పంచుకోగలిగిన నేను పరిశీలించిన గుడ్డిగా సునాయాసంగా ఏది నేను వాక్యం మొదటి కూడా కాబట్టి పతిదని పరిశీలించి ఇది వాక్యం ప్రకారం స్వీకరించిన తర్వాతనే అప్పుడు నా జీవితంలో దేవుడు కార్యం చేసి అట్లా నా ఆత్మీయ స్థితిని ఈ రోజు వరకు కూడా కొంత మేరకు నాకు ఏం తెలియదు కాబట్టి కొంత పాయింట్ కూడా నాకు తెలియదు ఇంతవరకు బైబుల్లో కాబట్టి దేవుడు ఆ పాయింట్ ప్రభు నాకు ఇచ్చిండు నా ఆత్మీయ స్థితిని ఇంకా నేను మెరుగుపరుచుకున్న ఆత్మీయంగా ఇంకొంత కాబట్టి సేవా పరిచయంలో దేవుడు నడిపిస్తున్నాడు ఎన్నెన్నో ప్రాంతాలు వెళ్తున్న వాక్యాలు ప్రకటిస్తున్నావు ఎంతో మంది స్పందిస్తున్నారు ఆ స్వస్థతలు జరుగుతుంది ఇన్స్టెంట్ హీలింగ్స్ అవుతుంది ఇవన్నీ ప్రభు ఇచ్చిన ఆ గిఫ్ట్సే ఎన్నో కృపావారాలు దేవుడు నాకు ఇచ్చిండు నాకు ఏ వారం ఇచ్చినా కూడా నాకు దేవుడు చూపించండు ఎలాంటి పిలుపు కొరకు నేను ఏర్పరచుకో అవన్నీ నేను ప్రార్థనలో ప్రభుని అడిగిన అది దేవుడు నాకు బయలుపరిచిండు ఈ స్థితి వరకు ఈ రోజున వరకు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినాయి నా ఆత్మీయ స్థితి ఇక నా పని అయిపోయింది ఆ స్థితి దాకా పోయినా ఎంతో మంది అయిపోయింది ఈ బ్రదర్ పని అని అని చెప్పినా కానీ నే మటుకు ప్రభులు మొండిగా అన్నిపాడు ఏమైనా సరే నాకు ఏ ప్రభు కావాలా అని స్థిరంగా ప్రభులు సంపూర్ణంగా విశ్వాసంతో నేను నిలబడ్డా ఈ రోజు వరకు ఎన్ని టప్ టఫ్ లైన్స్ వచ్చినా కానీ నిలబడే శక్తి దేవుడు నాకు ఇచ్చింది విశ్వాసంతోనే ఉంటా చాలా మంది అంటారు మా ఇంట్లో వాళ్ళు ఏంది నీ ధైర్యం అంటే నా ధైర్యం నా ప్రభువే ఇంత ఇంత ధైర్యంగా ఎట్ట ఉండగలుగుతున్నా అంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృప అంతే ఎందుకంటే విశ్వసించేవాడు కలవరపడానికి కాబట్టి ప్రతి దశలో నేను విశ్వాసంతోనే ముందుకెళ్తా కాబట్టి దేవుడు తప్పక కార్యం చేసి ఒక దశలో నేను ఓడిపోయే స్థితిలో ఉన్నా కానీ ప్రవ్వ నేమడి ఖచ్చితంగా గెలవాలా అని గెలిపించి ప్రవ్వ అనేది అన్ని సందర్భాలు అన్ని డైమెంషన్స్ లో దుష్టుడు కొట్టినా కానీ వాటన్నిటిని ఎదుర్కొని నిలబడి ప్రభు కొరకు జీవించే శక్తి ఇచ్చి లేకుంటే ఈ రోజు వరకు అలాంటి అలాంటి కష్టాలలో ఎంతో భయంకరన్న శ్రమం అవి వచ్చినా కానీ ఈ రోజు వరకు నిలదొక్కున్నంటే అలాంటి కష్టాలను ఎదుర్కోపోతే ఈ రోజు రవి బ్రదర్ ఎక్కడున్నాడో ఏ ఎక్కడ కలిసిపోయేవాడో తెలియదు కానీ ఆయన కృపనే నన్ను బలపచ్చింది పత్తి బలహీనతలో నాకు ఆయన కృప నుంచి నన్ను బలపరిచి నన్ను నడిపించి ఇంతవరకు ఈ రోజు వరకు నన్ను నింపడు ఎన్నోసారి యాక్సిడెంట్ టూ టైమ్స్ యాక్సిడెంట్స్ ఆ మినిస్ట్రీ పరిచయం లేనప్పుడు చాలా మంది ఉన్నారు అలాంటి అడుగు ప్రాంతాలు మీరు పోవద్దు ఇంకా అంటే అవి కూడా చేయలే ఎందుకంటే ప్రభు దేవుడు మాకు ఈ జీవితం ఈయన ఇచ్చిన పిలుపు నేను వృధా చేసుకోకూడదు ఇంతకాలం నేను తెలియకుండా వృధా చేసుకున్నాను నా జీవితం లైఫ్ అంతా కాబట్టి ఇక నేత అలాంటి తప్పు నేను చేయదలుచుకోలేదని ఎక్కడో అవకాశం ఉంటే అక్కడ పోయి వాక్యం ప్రకటించడం అనేకులు ప్రోత్సహించడం ఓర్పు సహనము ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకున్నా అంతమంది నాకు ఓపిక ఉండేది లేదు ఓపినే కోపం వచ్చేది కానీ ఆయన కృప వలన ఆత్మ ఫలాలు దేవుడు నాకు అనుగ్రహించండు పశురాత్మతో నింపబడిన తర్వాత ప్రతి దశలో నాకు ఓపిక సహనం దేవుడు ఇచ్చిండు చాలా మంది సాక్ష్యం ఇచ్చారు నీకు ఓపిక లేదయా చాలా ఓపిక నీకు ఇంత దీర్ఘశాంతం ఉందని చెప్పాను కాబట్టి ఎంతో మంది అది ఒక సేవకుడు అంటున్నాడు ఇంత సహనం నాకు లేదు సార్ ఇంత పరిచయం చేస్తాను అన్నట్టు అంటే దేవుడు అంతగా అంత నాకు అనిపించింది నాకే ఆశ్చర్యం ఇచ్చింది ప్రభావ ఇంత సహనం నాకు ఇచ్చిన ఒక కాబట్టి అన్ని విధాలుగా నా ప్రభు నన్ను బలపరిచిండు ఎవరైనా ఆత్మీయ సత్యాలు మంచి సహవాస్తం ముఖ్యంగా కేబీపీఎం అనేది మంచి సహవాసం ఇక్కడ అందరికీ ఒక మంచి గ్రోత్ అన్నట్టు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ ఒక సైనికులాగా తయారు తరివిధి పొందటం దాన్ని ప్రోత్సహించడం అనేది కేబీపీ చూసిన ఎక్కడ పోయినా కూడా ఎవరు అవకాశం ఎవరు కానీ ఇక్కడ అందరికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు అందరూ నిలబడి ప్రభు కొరకు జీవించాలని కాబట్టి ఈ పిలుపును ముందు కొనసాగించుకోవాలని ఎన్నో సత్యాలు ఈ రోజు కూడా దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నాడు కొత్త విషయాలు కాబట్టి అలాంటి స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టిండు ఈ కేబిపిఎం ద్వారా కాబట్టి ఇదొక దేవుడు ఏర్పరచుకున్న ఒక ఆరాధన స్థలం కాబట్టి ప్రతి ఒక్కరి తరబితి పొందాలా సత్యాలు గ్రహించాలా యుద్ధానికి సిద్ధపడాలా అనేదే వాక్యం నేర్పిస్తుంది రాబోయేది అట్టుంటే తెలియదు మనం మళ్ళీ సిద్ధపాటుగా ఉండి నేను అనిపిస్తుంది నేషనల్ లెవెల్ మినిస్ట్రీకి దేవుడు ఈ రీతికి సిద్ధపరుస్తున్నామో అందుకే ఇవన్నీ బయలుపరుస్తున్నామో కాబట్టి ఆ రీతికి నేను అర్థం చేసుకుంటున్నా ప్రార్థనలు కనిపెడుతున్నా ప్రతి విషయంలో దేవుడు నాకు సాయం చేస్తున్నాడు ఈ రోజు నన్ను నిలబెట్టిండే కేవలం ఆయన కృపనే ఇందులో పోలీస్ కేసు అయిన ఎంత భయంకరమైన మా జీవితం ఒకప్పుడు అవన్నిటి నుంచి దేవుడు ఫ్యామిలీ సందర్భం నుంచి కూడా అన్నిటిని దేవుడు ప్రొటెక్ట్ చేసింది ప్రతి దాంట్లో నాకు విజయం ఇచ్చింది నేను ప్రార్థన ద్వారానే విజయం పొందుకున్నా కాబట్టి అది ఆయన ఇచ్చిన కృపణ నా గొప్పతనం కానే కాదు కేవలం ఆయన ఇచ్చిన రక్షణ నా పిలుపును ఆయన జ్ఞాపకం చేసిండు ఈ రోజు ఇక్కడ నిలబెట్టంటే ఆ ప్రభువును ఎంతో ఆయనకి ఎంతో వందనాలు కృతజ్ఞతలు ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మన రుణం తీర్చుకోలేము మనం చేయాల్సింది మన జీవిత కాలంతో ఆయన ఆయన నీతి సత్యాన్ని ప్రకటించాలా ఆ తీర్మానం నేను చేసుకున్నా ఇంతలో దేవులను కాపాడం అరేది కేబీపీఎంలో ఉన్న చంద్రశేఖరాన్ని కూడా మనం ఎంతగా ప్రోత్సహించాడు ఎన్నో విషయాలు చెప్పేటోడు కొన్ని విషయాలు చెప్పేటోడు నేను అడిగేటు నాకు ఏదన్నా తెలుసుకోవాలనిపిస్తాడు ఏమిటంటే ఓపికతే చెప్పేటాడు ఆయన కూడా ఎంతగా నన్ను బలపరిండు ప్రోత్సహించిండు తర్వాత అనేకులు మనం ప్రోత్సాహించాలా బ్రదర్ అని చెప్తే ఎక్కడ కూడా అనేకులు మనం ప్రోత్సహిస్తూ ఉంటాం బ్యాక్ బోన్ లాగా ఎన్నుకుండి వాళ్ళ ముందు నడిపిస్తూ ఉంటాం ఆ స్థితిలో దేవుని పెట్టిండు దేవునికి వందనాలు కేన నా తోటి సహోదరి సహోదరుని కృతజ్ఞతలు థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దిలాడు నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ సిస్టర్ గారికి ప్రేజ్ దిలాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దిలాడు అందరికీ థ్యాంక్ యూ ఓకే ఈ కేబిపిఎం మినిస్ట్రీస్ లోకి వచ్చిన తర్వాత టూ ఇయర్స్ నుంచి నేను వాక్య పరిచర్య ప్రార్థనలు పాటల ద్వారా దేవుడు నన్ను ఎంతో గొప్పగా వాడుకున్నాడు అసలు బిగినింగ్ లో నాకు చెప్పినప్పుడు ఈ ప్రోగ్రాం మీరు లీడ్ చేయాలని కొంచెం హెసిటేట్ చేసిన ఎందుకంటే నాకు చాలా మంది బ్రదర్స్ తెలియదు ఒక వరంగల్కి వచ్చిన టీం తప్ప నాకు ఎవరు పెద్దగా పరిచయం లేరు కాకపోతే దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు కానీ టెక్నికల్ సపోర్ట్ నాకు లేదనమాట ఎందుకంటే పెద్దగా నాకు ఈ ప్రోగ్రామ్స్ ఆపరేట్ చేయటం రాదు జస్ట్ లీడ్ చేయమంటే అనౌన్స్మెంట్స్ వరకు చేయగలను అప్పుడు నాకు దీపా సిస్టర్ హెల్ప్ చేసిండ్రు తర్వాత ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ డైలీ డైలీ అన్వేలింగ్ అయితే వస్తుంది ప్రోగ్రామ్ డే బై డే ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ తో మాట్లాడడం జరిగింది కొందరు ధైర్యంతో ముందుకు వచ్చినారు మరి కొందరైతే వెనకడుగు వేసినరు మరి వాళ్ళు ఎందు నిమిత్తం వెనక అడుగు వేసినారు తెలియదు కానీ నాకు దేవుడు ఇచ్చినప్పుడు అవకాశంని ముందు ఒక్క రోజే నేను ఆలోచించినను సెకండ్ డే ఎస్ అనేసిన అట్లా దేవుడు హండ్రెడ్ డేస్ నన్ను గొప్పగా వాడుకున్నాడని నేను చెప్పగలను ఎందుకంటే వాక్య రీతిగా నేను చాలా లోతులో అధ్యాయం చేయటానికి దేవుడు నాకు ఉపయోగం ఉపయోగ పడిందన్నమాట వాక్యము తర్వాత వాక్య ధ్యానంలో నేను చాలా లోతులోకి వెళ్ళటానికి నాకు దేవుడి యొక్క ప్రోగ్రామ్ ని ఒక వరంగా ఇచ్చినని చెప్పాలి చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ధైర్యపరుస్తున్నప్పుడు నన్ను నేను కూడా ధైర్యపరుచుకుంటున్నాను కొంతమంది వెనుకడుగు వేసినప్పుడే కొంచెం నిరుత్సాహం కలిగింది నాకు ఎందుకంటే గ్రూప్ లో హండ ఉన్నారు దగ్గర దగ్గర నాకు డైలీ ఒక ట్వెల్వ్ మెంబర్స్ థర్టీన్ మెంబర్స్ కంటే ఎక్కువగా కనబడతలేరు మరి ఎంత నిమిత్తం వాళ్ళు వెనుక అడిగేసిందో నాకు తెలీదు కానీ వాళ్ళకున్న పర్సనల్ సమస్యలు ఏదైనా ఉండొచ్చు కాకపోతే ప్రభువు కోసం ఒక గంట సమయం పెట్టడానికి ముందుకు రాలేకపోతున్నారనేదే నా బాధ ఎందుకంటే ఇది అంటే కొంతమందికి ఉద్యోగ రీత్యా వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ కన్వీనియన్స్లు అన్ని చూసుకోవాలి అది కూడా నేను ఆలోచించిన కాకపోతే నెక్స్ట్ డే ఆ రికార్డింగ్స్ వింటున్నారు చాలా మంది అని చెప్తున్నప్పుడు ఓకే దేవుడు ఈ విధంగా కూడా కార్యం కాకపోతే ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ ఎవ్రీ అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ టీం కదా ఏ చర్చి కైనా కూడా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేసుకుంటున్నా కూడా ఇది ప్రతిరోజు వాక్యము ప్రతి ఒక్క బిడ్డ పార్టిసిపేట్ చేయటం అనేది ప్రతి సేవకుడికి ఒక అవకాశం అనేది అన్ని చోట్ల కుదరదు ఇది ఈ యొక్క మినిస్ట్రీలో జరుగుతుంది అంటే ఇది దేవుని కృప దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్క బిడ్డ ఇందులో సభ్యులుగా ఉన్నారు కాకపోతే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటలేరు ఇదొకటి నా అభిప్రాయం ఈ పైన కాకపోతే మనము గ్రూప్ సహవాసంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు చాలా మందికి స్వస్థతలు జరుగుతున్నాయి సమస్యల నుంచి విడుదల వస్తుంది కుటుంబాలలో రక్షణ కలుగుతుందని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆనందం ఎందుకంటే ప్రభువు మన ప్రార్థనల ద్వారా కార్యం జరిగిస్తున్నందుకు మనము ఒకరికి ప్రార్థించడానికి ఉపయోగపడుతున్న సాధనము ఒక పాత్రగా దేవుడు మనల్ని ఈ రీతిగా వాడుకుంటున్నందుకు దేవుడికే వందనాలు ఎందుకంటే ఈ అవకాశము అందరికీ రాదు అని నేను రెండోసారి చెప్తున్నాను ఈ ఇక్కడ మనము ఒక్క మాట చెప్పుకొని నేను ఈ ప్రోగ్రాం ని మోగిస్తాను యోగు గ్రంథంలో ముప్పై మూడవ ఒక వచనం ఉంది ఇరవై తొమ్మిదవ వచనం ఇదొక్క మాట చెప్తాను ఇరవై తొమ్మిది కలిపి ఉంటుందన్నమాట ఆలోచించము నరులు సజీవుడు సజీవ సజీవుల కొండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరల రప్పింపవలనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయివాడై ఉన్నాడు దేవుడు రెండు సార్లు మూడు సార్లు అవకాశం ఇస్తున్నాడంట ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మీరు వాడుకోనలేకపోతే రెండవసారి మూడవసారి ఎంత కనికరం కలిగిన దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనము వాడుకోవాలి వెలిగింపబడాలి ఇతరులని వెలిగించాలి ఇదే మనొక మెయిన్ మోటివ్ ఎందుకంటే కళ్ళం బైబిల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ ఇది ప్రవచనలకు సంబంధించినది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రవచనల ద్వారా దర్శన ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాటిని తెలియజేస్తూ షేరింగ్ చేసుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉండాలి పన్నెండు మంది పార్టిసిపేట్ చేసే సరిపోదు అందరూ రావాలి ఇక ప్రోగ్రాంని రేపు రికార్డింగ్ లో విన్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నది ఇదే ప్రతి ఒక్కరూ ఇచ్చిన సమయంని వాడుకోనండి అవకాశం మళ్ళీ మనకు రాకపోవచ్చు ఎందుకంటే వాక్యము కరువైపోతుంది ఒక రోజు ఈ వాక్యం కరువు అయిపోయినప్పుడు నువ్వు వాక్యం విందామన్నా నీకు దొరకని సమయం వచ్చినప్పుడు అల్లాడుతాం అనమాట కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాము ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేద్దాము ప్రార్థన రండి ఈ ప్రోగ్రామ్ మీరు బలపడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే జస్ట్ ప్రార్థనలు విజ్ఞాపనలు మా కొరకు ప్రార్థించండి అని చెప్పడమే కాదు మనం కూడా ప్రార్థించాలి మన ఖాళీ సమయంలో ఒక ఇద్దరు ముగ్గురు విషయంలో మనము మన యొక్క సహవాస ప్రార్థనలు మనం ఒంటరిగా చేస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రార్థనలు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవచ్చు వాక్యనీతిగా ఎదగొచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా మనము ఇంట్లో కూర్చొని సహాయం చేయగలుగుతున్నాం ప్రార్థన పూర్వకంగా కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కార్యంను ముందుకు సాగటానికి ఇంతవరకు నాకు తోడైన ఏసీఏకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు ఈ అవకాశం నేను వాడుకున్నానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభువు నాకు ఉన్నాడు ప్రభు ద్వారానే నేను ఈ కార్యం జరిగిస్తున్నాను కాబట్టి నా సొంత తెలివి కానీ నా సొంత తలంపులు కానీ ఎక్కడా లేవు ఎందుకంటే ప్రతి దినం నేను అనుకుంటున్నా ప్రభా ఈరోజు వాక్యం ఎవరు చెప్తున్నారో వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ఈరోజు ఎవరు వాక్యం చెప్పినా కూడా ఎందుకంటే మనం రోజు గమనిస్తున్నాము ప్రతి బిడ్డ వాక్యం చెప్తున్నారు ప్రతి సేవకుడు సేవకురాలు వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క సేవకుడు సేవకురాల ద్వారా దేవుడు ఒక విధంగా మనతో ఒక్కొక్క విషయం మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళు ఎంత చిన్నగా చెప్పినా సరే ఎంత గంభీరంగా ఎంత పెద్దగా ఎంతసేపు చెప్పా సరే అందులో మనకు కనబడుతుంది ఏంటి మనకు ఆ రోజుకు కావాల్సిన ఆహారం ఇది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి దినము అనుదిన్న ఆహారం మాకు దయచేయి ప్రభువాన్ని మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆత్మకు ఆహారం దేవుడు ప్రతి దినం మనకి ఇస్తున్నాడు ఇది చాలా మందికి లేదు ఇలాంటి అవకాశం మనకి ఇచ్చినందుకు ఇది దేవుడి కృప దేవుడి కార్యం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపుతో మనం అందరం ముందుకు సాగుతున్నాము ఇంకా ముందు కూడా సాగాలి సెవెంటీన్ హండ్రెడ్ డేస్ లో నేను హండ్రెడ్ డేస్ లీడ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నాను బిగినింగ్ నుంచి నేను ఉంటే ఎంత బాగుండేది కదా అని ఎందుకంటే అప్పుడు నేను వేరే ఊర్లో ఉన్నాను వేరే ఉద్యోగంలో ఉన్నాను ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి నాకు ఈ అవకాశం దొరికింది నేను పార్టిసిపేట్ చేయగలిగినను అందుకు దేవుడికి కృతజ్ఞతలు ఈ రేపటి నుంచి మన ఈ ప్రోగ్రామ్ ని మరొక సిస్టర్ నడిపిస్తారనమాట ఆ సిస్టర్ ఉంటే బాగుంటది నేను ఇంట్రడ్యూస్ చేయగలను కాకపోతే నేను చెప్తాను దిలీప్ బ్రదర్ గారు వైఫ్ మంజులా సిస్టర్ ఉన్నారా మీరు is the lord రేపటి నుంచి మనకు దిలీప్ బ్రదర్ గారి వైఫ్ మంజుల సిస్టరు ఈ యొక్క ప్రోగ్రాం ని నడిపిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ ప్రోగ్రాం ని జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సిస్టర్ కోసం ప్రార్థించండి సరిగా నడుపుతున్నప్పుడు దేవుడు కార్యం జరుగుతుంటాయి కాబట్టి పరుశుధాత్మ నడిపింపు ఆ సిస్టర్ మెండుగా ఉండాలని నా ప్రార్థన ఇంతవరకు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు ఏసయ్య ప్రతి ఒక్కరిని మెండుగా దీవించాలి ఆశీర్వదించాలి ప్రతి కుటుంబంని దర్శించాలి వాక్య రీతిగా ప్రతి ఒక్క బిడ్డ ఎదగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ అవకాశం మీరు వాడుకోవాలని వాక్యం చెప్పడానికి భయపడుతున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ముందుకు రావాలి వి మాధురి సిస్టర్ మీరు చెప్తారా వి మాధురి సిస్టర్ చేయలేపిండ్రు మీరు ఓకే సో ఈ కార్యక్రమంలో మనము అందరినీ వాడుకుంటున్నాడు ఎవరు బాగా చెప్తారు ఎవరు సరిగ్గా చెప్పటం లేదు అనేది కూడా లేదు ఎందుకంటే వాక్యంలో బాగా ఉండడము బాగా లేకపోవడం అనేది ఉండదు వాక్యం వాక్యంగానే మనం స్వీకరించాలి కాబట్టి ఒక్కరికొకరికి ఎన్ని తలాంతులు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి ఎందుకంటే పరశుదాత్మ దేవుడు ఆ విధంగా నడిపిస్తుంటాడు సో నేను ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు మాట్లాడినాను నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకై చంద్రశేఖర్ బ్రదర్ కి థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా గ్రూప్ అంతా కూడా నాకు సహకరించినందుకు ప్రతి మెంబర్ కి పేరు పేరిన నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే సమస్త జ్ఞానంకు మించిన ఆశీర్వాదం నాకు దేవుని యుద్ధం నుంచి దొరికింది కాబట్టి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాను సో ఒక్క నిమిషము మాధురి సిస్టర్ మాట్లాడతారు అదైన తర్వాత చంద్రశేఖర్ బ్రదర్ బ్లెస్సింగ్స్ తో ముగిస్తారు చెప్పండి మాధురి సిస్టర్ ప్రైజ్ లేడు మేడం అందరికి ప్రైజ్ లేడండి కేబిపిఎం ఈ గ్రూప్ లో జాయిన్ అవడం వల్ల ఫస్ట్ నేను దేవుణ్ణి అడుగుతా ఉండేదాన్ని అయ్యా నాలో ఉన్న లోపం ఏదైనా నేను అన్నిరాలుగా వచ్చినప్పటికీ నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆయన నన్నెంతగానో వస్తా ఉన్నారు ఏది అడిగిన అడిగినా కాదు ఏది అడగకపోయినా ఏ అపాయం అయిన ఏదైనా దేవుడుతా వచ్చేవాళ్ళు ఇంకా నేను నిజ దేవా నువ్వు మీరు నిజమైన దేవుడుగా దేవ మీరు నాకు రక్షణ అనుగ్రహించారు అని చెప్పను అని ఏదైనా నువ్వే నా దేవుడివి నువ్వే నా తండ్రివి అని చెప్పనని ఆయన మీద ఆధారపడి అయితే నేనేమనుకున్నానంటే అయ్యా నా పిల్లలు మా హస్బెండ్ పక్షాన నువ్వు గొప్ప కార్యం చేసావు వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన బిడ్డ వాళ్ళ పిల్ల వాళ్ళ బిడ్డ వాక్యాన్ని చెప్పడం దేవుడు పరిచర్ చేయడం ఆహా గొప్ప వాక్యత వాళ్ళకి ఇచ్చావు అయ్యా కూడా అంత పెద్ద పిచ్చి దేవు దేవుని ఎన్ను ప్రకటించాలి అలాంటి పిల్లలు నాకు ఇవ్వండి అని చెప్పి నేనే నేను దేవుణ్ణి అడుగుతా ఉంటే దేవుడు ఆ గొప్ప భాగ్యం ఈ కేబిపిఎం టీం ద్వారా నాకు వాకింగ్ చెప్పడం వచ్చినా రాకపోయినా ఆ గొప్ప అవకాశం అన్నది దేవుడు నాకు అనుగ్రహించారు కొన్ని కొన్ని సమయాల్లో నేనే దేవుని చెయ్యి వదిలేస్తున్నప్పటికీ దేవుడు మాత్రం నచ్చి పట్టుకొని ముందుకు నడిపిస్తా ఉన్నారు దాన్ని బట్టి దేవుడికి మరణాలు వెల్లించుకుంటున్నానండి వాక్యం చెప్పడంలో కొంచెం వెనుక ముందు తడబడుతున్నా నాకు కొంచెం నా గురించి ప్రయత్ చేయండి వాక్యం కానీ దేవుడి పరిచర్ విషయం కుటుంబంగా దేవుడి పరిచర్ చేయాలని చెప్పనని దేవుడిని తెలుసుకున్నప్పటి నుంచి నాలో ఆశ ఆశ దేవుడు నా పిల్లలతో మేమంతా కలిసి దేవుడి పరిచారకులుగా ఉంటారని ప్రైజ్లాడండి అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరికి వందనాలు థ్యాంక్ యూ సిస్టర్ చంద్రశేఖర్ బ్లెస్సింగ్స్ ఇవ్వక ముందు కృప్తంగా నా అనుభవం కూడా నేను పంచుకుంటున్నాను మొదటిగా ఏంటంటే ఇది ఆరంభమై లాక్డౌన్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిన రోజే ఆరంభమైంది ఇది లాక్డౌన్ స్టార్ట్ అయిన రోజే అయితే మన కేబీపీఎం ఆన్లైన్ రాకముందు గాస్పిల్ అవుట్ రీచ్ ఆన్లైన్ వెళ్ళిపోయింది ఫస్ట్ గాస్పుల్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ వల్లది ఆన్లైన్ ఉండేది మార్నింగ్ పూట సెవెన్ థర్టీకి ఏమో స్టార్ట్ అయ్యేడు మార్నింగ్ అయ్యే నైన్ వరకు ముగించటం అన్నట్టు దాని తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండేది నైట్ ఈవినింగ్స్లలో కూడా ఫాస్టింగ్ ప్రేయర్ క్లోజింగ్ టైంలో ఈవినింగ్స్ వల్లతో క్లోజ్ చేసేవాళ్ళం అయితే రవి బ్రదర్ నేను ఒక చిట్లనే డిస్కస్ చేస్తుంటే రవి బ్రదర్ ఇచ్చిన ఐడియా ఇది అసలు నా ఐడియా కానే కాదు ఎందుకంటే కేబిపిఎంలో ఈ మొబైల్ ఫోన్స్ కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టడం ఇవన్నీ అది టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి కొంచెం కష్టతరం అది కట్ అయిపోయేది మనుషులు కట్ అయిపోతాయి ఎవరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న చైన్ అంతా కట్ అయిపోయింది చాలా కష్టంగా ఉండేది దాని తర్వాత స్కైప్ టెక్నాలజీ కనుక్కున్నాం దాని తర్వాత గాస్ప్ లాటరీస్ అంతా స్కైప్ నడిపించినాం దాని తర్వాతనే మనం కేవీపీఎం స్టార్ట్ చేసినామని అనుకుంటాం రఫ్లీ ఒక ట్వంటీ థర్టీ డేస్ తర్వాత కేవీపీఎం ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ పూట ఇది రవి నుంచి వచ్చిన ఐడియా యాక్చువల్ గా దాని తర్వాత దాన్ని ఆపేద్దాం అనుకున్నాం ఎందుకంటే పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉండేది అయినా కానీ కొనసాగించినాం కొన్నిసార్లు మేము ఇద్దరమే ఉండేవాళ్ళం రవి బ్రదర్ నేను ఉదయం నుంచి మధ్యాహ్నానికి మధ్యాహ్నం సాయంత్రానికి వచ్చి ఇప్పటి ఉండిపోయింది అన్నట్టు ఇట్లా సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ హండ్రెడ్ డేస్ కలిసిపోయింది తర్వాత ప్రతి లీడర్షిప్ ఇవ్వాలా ప్రతి మనం తరబీదు అనుగ్రహించి నడిపించాలా ప్రతి ఒక యుద్ధశూరులుగా తయారు చేయాలనేదే మన దృక్పథం అన్నట్టు ఎందుకంటే దేవుని సంకల్పం కూడా అదే తర్వాత కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం మనం అందరం కాబట్టి కళ్ళంలో ఉన్నంత కాలం నువ్వు కాపాడబడతావు కళ్ళం బయట పోయినవంటే నువ్వు చెత్తతో సమానం అయిపోతావు అని ఎందుకంటే కళ్ళం బయటపడేసేదే చెత్త ఆయన చేతిలో చాట ఉంది కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యాన్ని జమ చేసుకుంటుండు చెత్తని కళ్ళం అవతల పడేసి అంటే కళ్ళం అవతల ఉంటే నువ్వు నరకంగా పోయిన వాడు అన్నట్టు కళ్ళంలో ఉన్నంత వరకు కాపాడబడ్డవాడు ఆ రీతిగా ప్రభు మనకి టూ లో ఈ పేరు ఇచ్చిండు కళ్ళం అనేది తర్వాత దావీదు ఓర్నాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి కళ్ళం ఒక స్థలాన్ని కొనుక్కున్నాడు ఆయన కళ్ళం ఆయన కళ్ళంని కొనుక్కొని ఆ కళ్ళంలో దాన్ని కట్టలేకపోయిండు సొలమోను ఆ కళ్ళంలో ఎరుశలేం మందిరాన్ని కట్టిండు కాబట్టి ఆ మందిరంలోకి వచ్చిన వాళ్ళంతా కాపాడబడ్డవారు రక్షింపబడ్డ వారని మనకు తెలుసు కానీ చివరికి ఆ మందిరం ఏమైందో మనకు తెలుసు అది కూలివేయబడింది కానీ ఇది ఆత్మీయమైపోయింది కళ్ళం కాబట్టి కళ్ళంలో నూర్చబడాలంటే ప్రతి విత్తనము నూర్చబడాలంటే దాన్ని తొక్కాల ఆవులు ఎద్దులు ఎద్దులు తొక్కుతాయి వాటిని ఆవు విత్తనాలని తొక్కినప్పుడు చెత్త ఆలు బయటికి వెళ్ళిపోతే విత్తనం సెపరేట్ అయిపోతుంది మనము సెపరేట్ చేయబడ్డ జీవితం అన్నట్టు కళ్ళంలో సెపరేట్ చేయబడ్డ జీవితం అన్నట్టు కాబట్టి నా చేయబడ్డ జీవితం అది వేరు జీవితం అందుకు బ్రహ్మతో మాట్లాడిన ఇన్ని సంవత్సరాలు ఇన్ని కాలాలు ఎవరు కనీ వినియరు గనే విధానంగా ఎన్నెన్నో వాక్యాలు ఎక్కడ కనిపించవు ఆన్లైన్ ఎక్కడ ఇంటర్నెట్స్ లో యూట్యూబ్స్ లో కనిపించావు ఏ కామెంట్రీస్ లో కనిపించవు ఇది కేవలం ప్రభు వాళ్ళ కలిగిందనే గ్రహించగలిగిన దాని ద్వారా అనేక మంది రక్షణ పొందడం స్వస్థతలు పొందడం లెక్కకు మంది వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నాం ఎన్నెన్నో విశేషమైన అద్భుతాలు మనం చూసినాం ఈ గ్రూప్ డైరెక్ట్ గా మీరు చూడకపోయిండొచ్చు కొన్నిసార్లు నాతో పాటు ఉన్న బ్రదర్స్ చూసి బెడ్డన్ పీపుల్ వేసి నడవడం చెట్టు మీదకి వెళ్ళి పడి కూలిపోయిన ఎన్నో ఎన్నో నెలలు బెడ్ మీద ఉన్న వాళ్ళు వేసి నడవడం క్షణాలలో రావడం అట్లా ఎన్నో కేసులు చూసినాం ఒకసారి అత్తాకి కోడలికి దయ్యాలు ఇద్దరికి ఒకేసారి ఇద్దరు ఇద్దరి మీద అత్త మీద చేపెట్టగానే దయ్యము కోడళ్ళకి వెళ్ళి బయటకు ఇద్దరికి ఆ రోజు దేవుడు ఇట్లా ఎన్నెన్నో విశేషాలు మేడం వంకర అమ్మాయి క్షణంలో స్ట్రైట్ కావడం నేను చూసినా మనతో పాటు నా బ్రదర్ అవి బ్రదర్ కూడా చూసిండు ఆ రోజు అట్లా ఎన్నెన్నో అద్భుతాలు చేసిండు కానీ నేను దేన్ని బట్టి కూడా అతిశయించాను నేను దేన్ని బట్టి కూడా గర్వపడను ఎందుకంటే ఇవి కొత్తగా నేను చూసింది కాదు ఇది థర్టీ ఇయర్ నేను చూడబట్టి సేవలో నైన్టీ నుంచి ఈ పరిచరలు ఉన్నాను అప్పుడు కూడా ఎన్నో స్వస్థలు చేసినాం ఎన్నో అద్భుతాలు చూసినాం కానీ వాక్యంలో బలపడడం లేదు ఆ అది నాకు బియోడ్ బయలుపరిచండి నువ్వు ఎంత చెయ్యి ఆయన వాక్యానికి ఆయన విధత చూపించకపోతే ఎన్నో పోగొట్టుకున్నట్టు మన లైఫ్లో కాబట్టి ఏబిపిఎం కేవలం డెడికేషన్ ప్రవచనాలను ధ్యానించడం కొరకు మనం ఎన్నో ప్రవచనాలు ధ్యానించినాం మనం ఎన్నో ప్రవచనాలు అనుభవపూర్వకంగా చూసినాం కూడా ఎగ్జాక్ట్లీ వ్యాక్సిన్స్ గురించి అయితే ఎంతమంది గ్యాప్ డేట్స్ తో పాటు వీక్స్తో పాటు మనం చూడగలిగినాం అది ఎవరు తీసుకుంటే ఏం జరుగుతుందో అవన్నీ మనకు దేవుడు చూపించండి ఎందుకు తీసుకో చూపించండు ఆ ప్రార్థన జీవితాం ఇవన్నీ ప్రార్థన ద్వారా తెలుసుకున్నాయే తర్వాత మనం పోయి వెలగొట్టొచ్చే దయ్యాలు ఏం లాభం ఒకటి నేర్పించిన దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరి నువ్వు యుద్ధశురులుగా తయారు చేయాలా ఎవడి దయ్యాన్ని వాడే వెలగొట్టుకోవాలా ఎవడి కుటుంబాన్ని వాడే రక్షింపజేసుకోవాలా అది నేర్పించిన దేవుడు అందుకే ప్రతి చేతులకి యుద్ధం నేర్పడం అల్లం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీ యొక్క ధ్యేయం నీ ప్రాణ నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలా నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలా ప్రార్థన పూర్వకంగా అందుకు ఫార్టీ ఫైవ్ మినిమం ప్రార్థన సేవా జీవితంలో ఉంటే రెండు గంటల మినిమం ప్రార్థన నువ్వు ఫుల్ టైం సేవకునికైతే ఆరు గంటల ప్రార్థన ఇవన్నీ కండిషన్స్ దేవుడు మనకు పెట్టిండు మనం చేస్తున్నాం చేయలేం కాదు అనుభవపూర్వకంగా చేసినాం కాబట్టి చెప్పగలుగుతున్నాం పైగా చివరిగా ఎందుకు ఈ లీడర్షిప్ ఒకరి నుంచి ఒకరికి మనము తీసుకెళ్ళిపోతున్నామంటే చాలా మందికి తెలియకపోవచ్చు నేను కొన్నిసార్లు కొంతమందికి పంచుకొని వింటున్నాను ప్రార్థన చేస్తాం హండ్రెడ్ అయిపోతుందంటే ఎండింగ్ వస్తేప్పుడు వన్ వీక్ ప్రార్థనలు ఉంటాం ప్రభా నెక్స్ట్ ఎవరిని మీరు లేకపోతున్నారు లీడర్షిప్ ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నారు మా తలంపు కాదు మీ తలంపు ప్రభావ మీ హృదయానుసారంగా ఎవరు ఎన్నుకుంటే వాళ్ళని మేము తీసుకుంటాం ప్రభా స్వీకరిస్తాం ప్రభా అన్నప్పుడు దేవుడు నడిపించింది నా మనసుల్లో గ్లోరీ సిస్టర్ ఉండే నేను అడిగిన గ్లోరీ సిస్టర్ ఒక రోజు సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో పొద్దున సిస్టర్ ఇట్లా మీరు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చాలా మంది అయిపోయింది ఇప్పుడు మీదే పెండింగ్ ఉందంటే తనది కొన్ని కష్టాలు తన వర్క్ ప్లేస్ డైనామిక్స్ పిల్లవారు నేను ఇద్దరు పోవాల్సి వస్తుంది మళ్ళీ అలసిపోయి వస్తాను ఇట్లన్నీ చెప్పింది ఫ్యామిలీలో కొన్ని కండిషన్స్ సరే అని అన్న నేను కానీ నాకు అప్పటికి గ్లోరీ సిస్టర్ నా మైండ్లో లేనలేదు వేరే సిస్టర్ ఉంటే కానీ నేను ముందుకు పోవాలన్నా వద్దా ముందు ముందు సిస్టర్ సీనియర్ సిస్టర్ కదా అని సిస్టర్ సిస్టర్ని అడుగుతున్నా అయితే సిస్టర్ ఏమన్నదంటే మధ్య సిస్టర్ని ఎందుకు మీరు సజెస్ట్ చేయాలని అడిగింది ఒకసారి ఆమె మాట్లాడండి అన్నది నా మైండ్ ఉంది కూడా మధ్యలో సిస్టరే కానీ డైరెక్ట్ నేను అడగలే సీనియర్ సిస్టర్ కదా ఈ మీకు ఇద్దాం అవకాశం ఉంది అయితే ఆ సిస్టర్ అన్నది ఒకసారి మీరు మంజల సిస్టర్కి ఎందుకు అడగరా అయితే నేను ప్రార్థన చేసినప్పుడు తర్వాత చేసినాక మళ్ళా సాయంత్రము దిలీప్ బ్రదర్ తను ఇట్లా మేము అనుకుంటున్నాము మంజల సిస్టర్ ముందుకు రాగలదా అని అయితే నేను మాట్లాడి చెప్తానన్నా అని అన్నాడు కొద్దిసేపటికి మంజల సిస్టర్ ఫోన్ చేసింది నాకు చేసి ఏమన్నదంటే ఈ ఉదయం నేను ప్రార్థనలో కూర్చుంటే దేవుడు నాకు ఒక ఆలాపనిచ్చిండు ఒకవేళ నన్ను పిలుస్తారేమో ఈసారి ఏబిపిఎం లీడర్షిప్కి అని అనుకు అని అనుకుందంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడు అప్పుడు నేను అనుకున్న ప్రభావ ఇద్దరు ముగ్గురు సాక్షులతోనూ నీ యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తావు నీ యొక్క తలంపుని స్థిరపరుస్తావు నాకు వచ్చింది తలంపు గ్లోరీ సిస్టర్కి తలంపు దాని తర్వాత మంజుల సిస్టర్కి తలంపు కాబట్టి ఇది ప్రభావ మీ వలన కలిగింది ఇది మీ చిత్తం మీరు మణించుకొని అప్పుడు అది స్థిరపరుచుకున్నాక తర్వాత నేను రవి బ్రదర్తో మాట్లాడినా మాట్లాడితే సరే మనం ముందుకు వెళ్దాం అన్నాడు అట్లా మంజల సిస్టరు నేను దేవుడు చూపించాననే సంపూర్ణంగా నమ్ముతాను ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన దేవుడు చూపించింది మానవ తలంపులతో ఎన్నుకుంది కానే కాదు కాబట్టి అందరికీ మనం సపోర్ట్ చేస్తామో మంజల సిస్టర్ కట్టినే సపోర్ట్ చేస్తాము సరే స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉంటుంది కానీ దాని తర్వాత అలవాటు అయిపోతుంది హండ్రెడ్ డేస్కి పర్ఫెక్ట్ అయిపోతారు దాని తర్వాత మీరు బయటికి వస్తారు బయటికి వచ్చి అనేక ప్రాంతాల్లో పోయి సువార్త ప్రకటిస్తారు నాకు తెలుసు హండ్రెడ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరు ట్రైన్ కావాలా ప్రతి ఒక్కరు ఓన్ మినిస్ట్రీస్ పెట్టుకోవాలా నేను టూ వీక్స్ కింద మీకు చెప్పిన ప్రతి ఒక్కరు మీ మీ అంతటితో మీరు ఫిషులను తయారు చేసుకోవాలా మినిమం పన్నెండు మందిని తయారు చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు అట్లా వెళ్ళిపోవాలి మీరు ఏబీపీ మంది ఒక బిల్డింగ్ కట్టుకుని ఉండేది కానే కాదు ఇది ఆన్లైన్ లాగానే ఉంటుంది మీ అంతటా మీరు సేవ పరిచయం వెళ్ళిపోవాలా మిమ్మల్ని ప్రభు నడిపి వెళ్ళిపోవాలా అదే ఈ యొక్క అన్నట్టు కాబట్టి అటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినందుకు దేనికి వందనాలు చెప్దాం కండ్ మూసుకోండి వందనాలు ప్రభావ కృతజ్ఞతలు లేదా లార్డ్ జీసస్ వి గివ్ యూ ఆల్ ద గ్లోరి సమస్త ఘనత మహిమా ప్రభాలు మీకు చెల్లించుకుని చున్నాం ప్రభావ ఈ కుటుంబాన్ని ఈ గృహాన్ని ఈ యొక్క ఈ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాపాడండి వారి మీద మీకు రక్తానికి కుమ్మరించండి ఎవరి నిర్దృష్టుడు ముట్టడానికి వీల్లేదు ఈ నవంబర్ నెలలో ఎవరు సిక్కగడానికి వీల్లేదు నవంబర్ యూ షుడ్ నాట్ కాజ్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ టు ఎనీబడీ ఇన్ దిస్ ఫ్యామిలీ ఇన్ జీజస్ నేమ్ ఐ చార్జు అక్టోబర్ యూ విల్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ లైఫ్స్ అక్టోబర్ నువ్వు మళ్ళా తిరిగి మా జీవితాలకి రావడానికి వీలేదు యేసు క్రిస్తాను నవంబర్ నువ్వు మాకు ఎటువంటి ఆటంకాలు చేయడానికి వీల్లేదు అన్ని సమకూర్చి మమ్మల్ని ప్రభుత్వంతో నడిపించాలా ప్రతి ఆటంకాల నుంచి మాకు ప్రొటెక్షన్ దయచేయమని నీకు హెచ్చరిస్తున్నాం ప్రవ్వ మీరు ప్రతి దాంతో మాట్లాడమన్నారు మేము ఈ నెలతో మాట్లాడినాం ప్రవ్వ ఈ నెలలో మేము పోగొట్టుకున్నవన్నీ రికవర్ చేసుకోవాలా మంత్ ఆఫ్ రికవరీ మేమేమేం పోగొట్టుకున్నాము మా లైఫ్లో ఇంతవరకు అవన్నింటినీ మేము ఈ నెలలో రికవర్ చేసుకుంటున్నాం ఏ సీకరిస్తున్నామమ్నా ప్రవ్వ నడిపించండి ప్రతి ఒక్కరిని తను మళ్ళీ సాక్ష్యాలుగా నిలబెట్టండి మాలో బలహీనతలు తొలగించండి ఎంతో బలహీనులం బలపరిచే వాళ్ళు మీరు మీ బలం మాకు కావాల అస్వశక్తి వద్దునైనా మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా కళ్యాణి సిస్టర్ ఇంత కాలంగా తర్రి మాకు లీడర్షిప్ అని గురించి ఎంతో ఓపికతో ఎంతో సిస్టమేటిక్ ఎంతో ప్రొఫెషనల్ గా నడిపించింది ప్రభ ఎటువంటి లోపాలు లేకుండా ఓ ప్రభ కొన్నిసార్లు బలం అనిపిస్తుంటుంది కానీ ప్రభావ మీరు సాయకులు ఉన్నందుకు నడిపించేందుకు వందనాలైనా సిస్టమేటిక్ గా నడిపించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలైనా అదేవిధంగా ప్రభాతాన్ని ముట్టింది సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చండి శ్వస్థ తెచ్చండి కుటుంబంలో శాంతి సందేశం వాళ్ళు బిడ్డల జీవితాల్లో స్థిరపరచండి గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం బ్రదర్ సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి మీ ప్రతి చోట సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ మన ప్రమైన ఏసు క్రిస్తు కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతోడైననుగాక ఆ మెన్ praise the sense is great praise the lord praise the lord ka praise the lord and ander ki var dipa thank you praise the lord praise the lord praise the lord praise Lodaka, praise praise lord and